ఓకే ప్రార్థన చేద్దాం స్తోత్రం ప్రభా పరిషిద్ధుడా గొప్ప దేవ సర్వశక్తిమంతుడా నీకు వందాలేసయ్యా అబ్రహాం ఇశాఖ యాకోబుల గొప్ప దేవ సంపూర్ణ జీవం తండ్రి నీకు వందాలేసయ్యా గొప్ప ఈ గడిషణ్య కాలం ప్రభా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్న అయినా మమ్మల్ని సజ్జీలకు నిలబెట్టుకున్నారనైనా దివారాత్రి మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం మాకు అనుగరించిన నీకే వన్నాలిస నీకే కృతజ్ఞతలు ప్రభావ నీకే స్థుతులు సోతాలు అర్పించుకున్నదాన సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహాతేజస్సు మహాశ్వర్యం ఈక యుగంలో నీకే కలుగునుగా కాక హాలియ నా దేవ నా ప్రభ ఇక మధ్య కన్న స్థంలో ప్రభావ మీకు సంధికి మీరు మాతో మాట్లాడండి మీ నూతనమైన పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగరించండి మీ వాకించేది మనం బలపరచండి రానబెట్టి త్వరగా నడిపించండి ప్రతి ప్రాథమిక జవాబులు ఇచ్చేయండి శ్రమల కాలాలు మీ ఉంటుండేగా అయిన హిసు ప్రభా గొప్ప జనం అంత శ్రమలు ఫలితంగా ప్రభాపత్తి బిడెం తవా మీరు ముట్టి స్వస్థపచ్చండి వైరస్ బాధిత అందరిని స్వస్థపచ్చి మీ కొరకు శాసన పెట్టుకొని ఇక ఆరదంతట్లో మీరే ఆధిపత్యం నడిపించి నీ నామాన్ని పై మీ తెచ్చుకోమని ఏసులు క్రిస్తూ పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ స్థిరమైన వి నీ ఆలోచనలు నాయస ఘనమైన విని కార్యములు నాయడలా స్థిరమైన విని ఆలోచనలు నాయస కృపలను పొందొచ్చు కృతజ్ఞత కలిగి స్తులార్పించెదను అన్ని వేళలా కృతజ్ఞత పొందుచు కృతజ్ఞత కలిగి స్తులార్పించెదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే యుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నాయడలా స్థిరమైనవి నీ ఆలోచనలు నాయసం ఏ తెగులు సమీపించనీయక ఏతివి ఈ స్థుతి మహిమలు నీకే చెల్లించదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా స్థిరమైనవి నీ ఆలోచనలు నా యసయా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి సుతులర్పించదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు మా ఎడలా స్థిరమైనవి ఆలోచనలు నా యేసయా నాకు ఎత్తైన కోటవు నీవే నను కాపాడు కేయడము నీవే ఆశ్రయమైన బాండవు నీవే శాశ్వత కృపకాధారమునీవే నకు ఏతైన కోటవు నీవే నన్ను కాపాడు కేడమునీవే ఆశ్రయమైన బాండవు నీవే శాశ్వత కృపకాధారమునీవే నా ప్రతిక్షణమును నీవు దివేనగా మార్చి నడిపించుచున్నావు ఈ స్థుతి మహిమలు నీకే చెల్లించదను జీవితాంతము ఘనమైన వి్యములు మాయేడలా స్థిరమైనవి నీ ఆలోచనలు నా యసయా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి సుతులర్పించదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలమే నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే యుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా స్థిరమైనవి నీ ఆలోచనలు నా యసయా నీ కృప తప్ప వేరొకటి లేదయా నీ మనస్సులు మేముంటే చాలయా బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా చాలు నంటివే నీ కృప తప్ప వేరొకటి లేదయా నీ మనస్సులో మేముంటే చాలయా బాహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే నీ అరచేతితో నన్ను చెక్కుంటవి నాకేమి కొతి మహిమలు నీకే చెల్లించదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా స్థిరమైనవి నీ ఆలోచనలు నా ఏసయ్యా ఘనమైనవి నీ కార్యములు మా ఎడలా స్థిరమైనవి నీ ఆలోచనలు నా ఏసయ్యా కృపలను పొందచు కృతజ్ఞత కలిగి తుతులార్పించదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే వరమే ఘనమైనవి నీ కార్యములు మా ఎడలా స్థిరమైనవి నీ ఆలోచనలు నాలు మధ్యలో రెజరాంట్ మన మధ్యలో చక్కగా వేరు మనం దేవుని వాక్యం అందిస్తారు అపోస్టుల కార్యములు అపోస్టుల కార్యములు అధ్యాయము నాలుగో అధ్యాయము ముప్పై రెండవ వచనం దగ్గర నుంచి చదువుకుందాం ముప్పై రెండవ వచ్చిన నుంచి చదువుకుందాం విశ్వసించిన వారందరినీ ఏక హృదయంతో ఏకృదయం మనం ఏర్కాతున్నాయో గలవారయ్యండి ఎవరు తనకు కలిగిన వాటిలో ఏది తనకు తనదని అనుకోలేదు వానికి కలిగినది అంత వానికి సమిష్టిగా ఉండెను ఇది దాకా అపోస్తు ఇది కాక అపోస్తులు బహుబలముగా ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చి ఫాల్ చేసి వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు ఈ దినాలు చూస్తే ముఖ్యంగా ఈ రోజులు చూసినప్పుడు చాలా మంది అనుకుంటున్నటువంటి ఆలోచనలు నేను విన్నప్పుడు ముఖ్యంగా నేను సేవకులు అయినటువంటి దేవుని పరిచయం చేసేటువంటి సేవకులు అని చెప్పుకునేటువంటి మాస్టర్స్ తో నాకున్నటువంటి సన్నిహిత్యాన్ని బట్టి సహవాసాన్ని బట్టి కూర్చున్నప్పుడు మీరు బహుగా బాధపడతా ఉన్నారు ఏ విషయంలో ఏంటంటే అయ్యో ఏంటి ఎంతో మంది పాస్టర్లు చనిపోతా ఉన్నారు ఎంతో మంది గొప్ప గొప్ప విశ్వాసాలు చనిపోతా ఉన్నారు గొప్ప గొప్ప అందరూ ముఖ్యంగా ప్రార్థనా పనులు దైవ సమానులు అందరూ చచ్చిపోతున్నారు ఎందుకు దేవుడికి ఇలా జరుగుతుంది అని చెప్పి అని భయంకరంగా దగ్గర నుంచి మధ్యకాలంలో ఎందుకంటే ఈ కరోనా ఎఫెక్ట్ అయిన దగ్గర నుంచి ముఖ్యంగా కొన్ని సంఘాల్లో మరి సంఘ కాపరుల మీద ఈ కోవిడ్ ఎఫెక్ట్ అనేది పడటం వల్ల వారి సంఘాపనలో చనిపోవడం వల్ల సంఘాలు ఈ రోజు చిన్న విద్యమైపోయే పరిస్థితికి వచ్చేశారు సంఘం అనేది ఇంతకు ముందులాగా ఫిజికల్ లేయర్ కాకుండా ఇది స్పిరిచువల్ లేయరు ఇది ఆధ్యాత్మికమైనది అని చెప్పి అర్థం చేసుకునే పరిస్థితిలో కొంచెం వచ్చారు కాబట్టి దీంట్లో నాకు అర్థమైంది ఏంటి అని అంటే వాళ్ళు ఓ భయంకరంగా బాధపడతా ఉన్నారు వ్యసనపడతా ఎందుకు ఇలా జరుగుతుంది మంచి మంచి వాళ్ళు చచ్చిపోతున్నారు గొప్ప గొప్ప వాళ్ళు తెచ్చిపోతున్నారు మంచి మంచి దేవ చేతున్నారు అని దేవుని ఆయన లేనిది ఏవైనా జరుగుతుందా ఏపుకి శ్రమ కలగటానికి ఏపుకి శ్రమ రావడానికి ముందు దేవుడు గొప్ప సాక్ష్యాలు ఇస్తారు ఏబు గురించి ఊజు ఊజు దేశ ఏపుని చూసేవా అని నేను దేవుడు ఎరువుగారి గురించి గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చినప్పుడు ఆ ఎందుకు నడును ఆశీర్వదించావని ఆయన తన కంచన వేసావని నేను అన్నప్పుడు సరే నువ్వు కంచె తీస్తుంది నేను దూషించినట్టు చేస్తానని సాతాను అన్నప్పుడు దేవుడు దానికి సాతాన్ని అధికారం ఇస్తాడు నేను మీద ఆయన ప్రాణం మీద అధికారం కాదు కానీ ఆయన శరీరం మీద శరీరం మీద అధికారం ఇచ్చినప్పుడు అది ఎన్ని రకాలకు ఇబ్బంది ఎన్ని రకాలుగా వేదన వేదనకు గురి చేయాలి అన్ని రకాలుగా గురి చేస్తూ ఉంటది ఆఖరికి ఏ గ్రంథం ఒకటో అధ్యాయ ఇరవై ఒకటి ఇరవై రెండు విషయాలు చూసుకుంటే నేను తిరిగి వెళ్ళిపోతున్నాను ఇది దేవుడే చెడు దేవుడే తీసుకున్నాడు యుహో స్థుతి కలుపు కాస్తా అది అదే మనకి వేదన కలిగినప్పుడు అదే మనకు దిగులు కలిగినప్పుడు మనకి ఏదైనా మరణపాయ శిక్ష కలిగినప్పుడు అనుకుంటా ఇది మనకే ఎందుకు సంభవించింది నేను ఎవరికి అన్యాయం చేయలేదు కదా నాకెందుకు కలిగింది అని నని ఈ లోకానుసారమైన ఆలోచనలు ఆలోచిస్తూ ఇక్కడే ఆగిపోతాం కానీ దాని గురించి దేవునికి కృతజ్ఞతాస్పదలు చెల్లించడం దానికన్నా ముందుగా విచారించం దేవుని దగ్గర విచారించాలా దేవుని దగ్గర ఎంక్వైరీ చేయాలయా ఎందుకు ఇది జరుగుతుంది ఎందుకు ఈ త్రిదినాల్లో మమ్మల్ని ఉంచాం ఏమిటి మా పాత్ర ఏంటి ఇంతమంది చచ్చిపోతున్నా సరే మమ్మల్ని మాత్రం సజీవిలెక్కడ సురక్షితంగా నీ కాపుదాల్లో నీ రెక్కల క్రింద మమ్మల్ని ఎందుకు దాచిపెట్టి వచ్చావు బ్రబా నీ ప్రణాళిక ఏమిటి మేము చేయాల్సిన పని ఏమిటి అని ఈరోజు మరి దేవుణ్ణి విచారించాల్సినటువంటి కాపరులు దేవుణ్ణి విచారించాల్సిన విశ్వాసులు దేవుణ్ణి విచారించాల్సిన యమనసులు ఈరోజు దుఃఖాక్రాంతులైపోయి అయ్యో వాళ్ళు చచ్చిపోతున్నారు వీళ్ళు చచ్చిపోతున్నారు బలమైన వాళ్ళు చచ్చిపోతున్నారు విశ్వాసంలో ముందు బాగా తెలియని వాళ్ళు చచ్చిపోతున్నారు అని చెప్పి దిగులు పడుతూ బాలు పడుతూ చడుక్కుంటూ కొడుక్కుంటూ అక్కడే ఆగిపోతున్నారు కానీ విచారణ చెయ్యాలి జ్ఞానాన్ని కోల్పోతున్నారు అయితే ఇక్కడ శరీర సంబంధమే అయ్యో నుండి వచ్చేమో శరీర సారమైనటువంటి శరీర సంబంధమైనది ఏమిటి అని అంటే ఈ అపోస్టులు రాసినటువంటి కార్యంలో మరి ఐదవ అధ్యాయము మరి నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినారు చూస్తే విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మయులవాది ఉండి ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదో తరదకోలేదు చూడండి ఇది గొప్ప యూనిటీ ఇది గొప్ప ఐక్యమత్య సహోదరి సహోదరుల ఐక్యమత్య ఐక్యమత్య కలిగిన అంత మేలు ఎంత మనోహరం జీవన వాక్య జర్మించింది ఇది మంచి చూసినా ఐక్యమత్య కలిగి ఉండడం దేవుళ్ళు గొప్పగా ఆలోచించడం స్వార్థం లేని జీవితం నిస్వార్థం కలిగి నిస్వార్థంగా జీవించడం స్వార్థం కలిగి జీవించకపోవడం ఇది నాది తెలియ సంపాదించుకున్నది ఇది నా కృష్ణార్జిత్వం ఇది నా పిల్లలది ఇంతవరకు నాది అని గిరిగిస్తున్న బ్రతకడం కాకుండా కలిగిన ప్రతిది ఎవరిది కూడా ఎవడు ఎవడిది వాడు ఇది నాది అనుకునేది ఉంటుంది అయితే అంత గొప్ప మరి ఆ ఐక్యత అనేది ఆ రోజుల్లో వాళ్ళ కలిగి అయితే ఈ కలిగి ఉండటం అనేది ఈ కలిమి అనేది ఈ లోక సంబంధమైంది ఈ లోకానుసారం ఎందుకంటే ఇది ఆత్మీయ సార ఆత్మీయానుసారం కాదు ఆత్మ సంబంధం అయినది కార్య ఎందుకంటే కలిమి అనేది అన్నప్పుడు ఉండటం అనేది ఈ లోకంలో ఎంతో కష్టపడి ఎంతో ప్రయాసంతో అక్రమం సక్రమం ఏదైనా కానీ ఏదో ఒక రీతిగా నీకంటూ ధనాన్ని సమకూర్చుకున్నప్పుడే నువ్వు కలిగి కలిగిన వాడిగా ఉంటావు ఈ లోకం ఎప్పుడైనా తెలమప్పుల్నే వాడు పెద్దవాడినే వాడు ఏం చేస్తారంటే వాడికి అందలు వేసి వాడు ఏం చేసినా అది చట్టం వాడు ఏం చేసినా అది ఒప్పుకోదంది వాడు ఏ తప్పుైనా ఒప్పైనా అది ఏదైనా వాడు చేసిన ని మరొక పాటున లేమిలో ఉన్నటువంటి వాడు చిన్నవాడు ఏదైనా చేస్తే ఒప్పుకునే పరిస్థితిలో ఈ సంఘం గారి సమాజం కలిమి అనే నన్ను అంటే ఏమిటి ఉన్న ఉన్న ఉన్న ఉన్న ఉన్నత ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నతమైనటువంటి ఉన్నతత్వం తదేంటంటే ఈ లోక సమ లోకానుసారమైన ఆశీర్వోదం ఈ లోకానుసారం అనేది అయితే ఏదో ఒక రోజు విడిచిపెట్టి వెళ్ళవలసిన ప్రసంగి చెప్పినట్టు వ్యర్థం వ్యర్థం సమస్త వ్యర్థం సూర్యుని కింద పడుతున్నటువంటి ప్రయాస మొత్తం వ్యక్తం నా తల్లి గర్భంలో నుంచి ఏమంటు నా తల్లి గర్భంలో నేను దిగంబరిగా పుట్టాను దిబుల్ దిగ దిగంబరిగానే వెళ్ళిపోతున్నాడు ఇది దేవుడు వల్ల కలిగింది దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు దేవునికి స్ఫుర్తి కలుగు అరేదని గొప్ప మాటను మనం కనుక అలాంటి స్థితిలో ఉంటే మనం దేవుని స్థితి గలమా ఈ రోజు క్రైస్తవ సంఘం దాన్ని మరిచిపోయి ఏం చేస్తుందన్నారంటే ప్రశ్నించే స్థితి జరిగిపోయింది ఈరోజు ఏంటి గొప్పగా ఉన్నటువంటి దైవజనుడు చాలా మంచి ప్రసంగికుడు చాలా గొప్ప ప్రసంగికుడే కానీ సరిపోయాడు ఎందుకు సరిపోయాడు ఎందుకు వాళ్ళకు కూడా ఇట్లా జరుగుతుంది ఎందుకు అనేది అక్కడితో నాగిపోతుంది కానీ దేవుని అయ్యా ఎందుకు జరుగుతుంది ప్రభు అయ్యా నీ ప్రాణాలిక మాకు తెలియపరచు అయ్యాని నువ్వు నీ నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు శిష్యులు అడిగారు ఆ రోజు అయ్యా నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని నేను వాళ్ళు అడిగారు విచారించారు అక్కడ కానీ ఈ రోజు విచారించే స్థితిలో క్రైస్తవ సభ గారు బాధపడుతున్నారు కరోనాను పొమ్మని ప్రార్థన చేస్తున్నారు కరోనా వెళ్ళిపోవాలని ప్రార్థన చేస్తున్నారు కరోనా వెళ్ళిపోవాలని చెప్పి కరోనా రాకపోవాలని చెప్పి రకరకాల ఆయిల్ బాటిల్స్ ని రకరకాల వస్త్రాల్ని రకరకాల పెండల్ని రకరకాలుగా ఇచ్చి వాళ్ళ రక్షణ ఉలయంలాగా రక్షణ కావచ్చు ఇస్తున్నటువంటి సందర్భాలు అయితే అవి ఏమీ కాపాడలేవు కానీ కనుక దేవుళ్ళు ఆ రక్షణ ఒక్కటే నేను కాపాడుకోవాలి ఎందుకంటే ఏదో ఒక రోజు మనందరూ చనిపోవాల్సిన వారు ఏజు స్వయంగా చనిపోయాడు ఎందుకు వెళ్ళిన అంటే ఆయన మానవ రోగంలో జన్మించాడు కాబట్టి మానవుడిగా జన్మించాడు కాబట్టి మానవుడు శరీర దారిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన చనిపోయాడు తల్లి లేకపోయాడు మూడవ తేదీ ఆయన వెళ్ళిపోయాడు వెళుతూ వెళుతూ నేను మరలా మీకోసం ఏ విధంగా ఇక్కడి నుంచి వెళ్తున్నాను అట్లాగే వస్తానో మిమ్మల్ని తీసుకుని వెళ్తాను నేను వెళ్ళి మీకోసం ఆకాశంలో స్థలాన్ని సిద్ధపరుస్తానని చెప్పి చెప్పి వెళ్ళాను దేవుడు ఆయన మాట ఇచ్చి తప్పిపోయేవాడు మాట ఇచ్చేవాడే మాట నెరవేర్చేవాడే ఆయనే స్వయంగా చనిపోయి తిరిగి లేపబడ్డాడు అయితే మనకు కూడా లేపబడాలి అంటే మనం ఏం చేయాలి అనేది ఈ వాక్యాన్ని తెలిసి నేర్చుకుంటాం ఏంటంటే ఏం చేశారంటే వానికి వానికి కలిగినది ఏదియో తనది అని అనుకోలేదంట అయితే మనం ఏం కలిగి ఉన్నాం మనకేముంది ప్రశ్నించుకుంటే ఈ ఈ ప్రశ్నకు ఎవరి సమాధానం ఉంటే రెండు నిమిషాలు మాట్లాడు తప్పే మనలో ఏముంది మనకేముంది మన బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా మన దగ్గర స్థలాలు ఉన్నాయా మన దగ్గర పొలాలు ఉన్నాయా బంగారం ఉందా వెండు ఉందా వజ్ర వైడూర్యాలు మేలు వేరేటువంటి మరకత మాణిక్యాలు ఉన్నాయా మన దగ్గర ఏమున్నాయి మనకు కలిగింది ఏంటి అయితే అది స్పిరిచువల్ గా చూస్తే మనకి కలిగింది ఏంటి అనేది దేవుని కాబట్టే ఈరోజు కేబిటిఎం టీంలో ఎవరో పెద్దలు స్టార్ట్ చేశారు ఎవరు స్టార్ట్ చేశారు మీకు ఎవరికి తెలియదు ఎవరు దీన్ని కొనసాగిస్తున్నారనే మీకు ఎవరికి తెలియదు మీరు ఎన్నడూ చూడలేదు నేను ఎన్నడు మిమ్మల్ని చూడలేదు కానీ మూడు మూడు వందల రోజులు దాటి మనం ఇన్ని దినాలు ఈ ప్రాంతంగా కొనసాగిస్తున్నాం మనకి ఏమి కలిగి మనం కొనసాగిస్తున్నాం మనకి ఏమి ఆసక్తి ఉండి మనం కొనసాగిస్తున్నాం లోక ఆసక్తి అయితే ఈ రోజు కష్టపడితే రేపు పని దొరుకుతుందో లేదో రేపు రేపు కష్టపడితే ఎల్లుడు పని దొరుకుతుందో లేదో పని కోసం వెంపట్లాడటం పనికి పని నుంచి చేసుకున్నటువంటి జీతాన్ని దాచుకోవటం దాన్ని వడ్డీకించుకోవటం లేదంటే చీటీ పాటలో పట్టడం చిక్ చేసుకోవడం దాని నుంచి బంగారానికి భూమికి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ఈ లోకానుసారం అయితే కలిగి ఉండడం కలిమిలో ఉండడం కానీ మనమేమి కలిగి ఉన్నామంటే దేవుని వాక్కులు కలిగి ఉన్నాం ఈ దినాలలో కావాల్సింది లోకం ఈ లోకం మనటువంటి కలిమి కాదు కానీ ఆధ్యాత్మిక కలిమి మనం కలిగిన ఆ శక్తి కొలది మనం పచ్చి పెట్టాల తెలుసుకున్నావు నువ్వు నేర్చుకున్నావు తీసుకొని వెళ్ళి అనేకలు పంచి పెట్టాలి ఇక్కడ ఏం చేశారు అపోస్తుల్లో అపోస్తులు వారి కాలంలో జనాలందరూ వాళ్ళ కలిగింది వాళ్ళ వెండి ఉంటే వెండి బంగారం ఉంటే బంగారం భూమి ఉంటే భూమి మరి పాడి ఉంటే పాడి ఏది ఉంటే అది రకరకాలు వాళ్ళు కలిగిద్దంతా కూడా అమ్ముకొని తీసుకొని వచ్చి ఇదేది మంద కాదనుకొని తీసుకొచ్చి అపోనాలు దగ్గర పెట్టారు పంచి పెట్టారు వాళ్ళు ఎవడికి ఉందో చూసి పంచి పెట్టారు సమానంగా పంచి పెట్టారు అందరూ ఐక్యమత్యంతో కలిసి నివసిస్తున్నారు కానీ ఈ రోజు దాన్ని ఆధ్యాత్మికంగా అర్థం చేసుకొని దాన్ని ఏం చేయాలో తెలుసా ఈ రోజు మనం కలిగి ఉంది మన ఆస్తి కాదు మనకు సంపద కాదు మనం చేసుకున్నటువంటి ఉద్యోగం కాదు కానీ మనం ఏం కలిగి ఉన్నాం అంటే దేవుని వాక్కులు కలిగి ఉన్నాం కాబట్టి అందుకే అటువంటి పేతలజ్డు నా దగ్గర వెండి బంగారం వజ్రాలు వైటర్యాలు ఏమీ లేవుగానే అధురేయుడైన ఏసు నామంలో నీకు నేను నాజ్ఞాపిస్తున్నా నీశుడు అలాంటిది పేతుడికి ఎటువంటి వరం కలిగి ఉందో అటువంటి వరాన్ని మనం కలిగి ఉండాలి అలాంటి వాక్కును మనం కలిగి ఉండాలా అలాంటి ఆశీర్వాదాన్ని మనం కలిగి ఉండాలా ఆ కలిగిన దాన్ని పట్టుకొని ఉండాల విశ్వాసంలో ముందుకు వెళ్ళాల అలా ముందుకు వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం కలిగిన దానికి అనేక ప్రపంచ పెట్టాలి ఈరోజు మనం ప్రార్థన చేయటమే వచ్చు ప్రార్థన ఎదుటివాడి జీవితంలో ఒక చిన్న ప్రార్థన ఎంతో కొంత మార్పులు మనం ఎదుటివాడి గురించి ప్రార్థన చేయాలి నీకు ప్రవచించే దేవుడు నువ్వు వాక్యాన్ని ప్రవేశించాలా ప్రవశించడం వాడిని అంటే నిఖేలా పిల్లలు కొడతారు రేపు ఏదో ఇప్పుడు ఎక్కడి నుంచో నీకు దూరమైనటువంటి బంధువులు వస్తారు లేకపోతే దూరం దూరం వైపు రక్త సంబంధికులు కలిసిపోతారు లేకపోతే మీరు సడన్ గా నీకు బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోతాయి నీకు ఉద్యోగం ఉంటుంది మంచి వివాహం జరుగుతుంది ఇది ప్రవచనటువంటి లోకలు అది ఉంటారు అదే ఉంటారు దానికోసం ఏమైపోతారు అది కాదు దేవుని చాలా మంది దేవుడి దేవుడిచ్చినటువంటి మర్మాలను చెప్పలేను విప్పలేదు వాక్యాన్ని చూస్తే మరి వాళ్ళకి ఏమవుతారు లేదు నువ్వు ఆ దిక్కు నుంచి వేసుకున్నావు నువ్వు నువ్వు ఎరుషలమ్ లో ఇస్రాయేల్కి యాజకుడు అయ్యి ఎరగవా అంటాడు ఇస్రాయల్కి యాజకుడు వైండి నువ్వు అని అంటాడు ఏ విషయంలో ఉంటాడంటే అయ్యా మరి నేను రెండో మరి తల్లి గర్భంలోకి ఎట్లా పోగలను అది స్పిరిచువల్ గానే అర్థం స్పిరిచువల్ గా అర్థం చేసుకోలేకపోయాడు ఫిజికల్ గానే అర్థం చేసుకున్నాడు ఇది కూడా అంతే ఈ రోజు మనం ఆస్తిలో ఉండడానికి వీల్లేదు కానీ ఇంకా దాని కింద ముందుకెళ్ళిపోవాలి అదే కలిగిన తనం అదే కలిమి అంటే కలిమి అంటే ఈ లోక సంబంధం అయింది కాదు ఎందుకంటే ఈ లోకంలో ఏది ఇచ్చినా తను ఇచ్చినా ధాన్యం ఇచ్చిన బంగారం ఇచ్చిన బిడ్డలు ఇచ్చిన ఉద్యోగాన్ని ఇచ్చిన భయంకరమైన ఆస్తిని ఇచ్చినా ఏమి ఇచ్చినా చచ్చిపోయే రోజు అంటే అన్నిటినీ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే చూడండి పొరపాటును చచ్చిపోయేటప్పుడు చనిపోయిన తర్వాత తల్లికి ముక్కు పుడక పెట్టి ఆ పరిణ సమాధి ఏమైనా పెడతారా ముక్కు పుడక కూడా తీసుకుంటారు అమ్మాయి ముక్కు పుడకంటారు ఆయన చెవులు కూడా చేతులు చూడండి ఏమైనా ఉండే థానం చూడని ఏమైనా ఉండి అన్ని తీసేసుకుంటారు ఏది అవసరం అన్ని తీసుకున్న తర్వాత మెట్టేసి నాకు చెప్తాను ఎంత సంపాదించినా ఎంత కని ఏంటి అని ఈ లోకంలో వదిలిపెట్టి ఆ తల్లి చెవులు పోగులు తీసుకున్నవాడు ఆ తల్లి చెవులు పొక్కు పొడవులు తీసుకున్నవాడు వాడు అత్యయ అరే వాటి వాడు అత్యే వాడు తీసుకెళ్ళడానికి ఏమీ లేదు ఈ లోకంలో నువ్వు ఎంత ప్రయాసపడినా ఎంత కష్టపడినా ంతా ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన వాడే కానీ మనకి కలిమి అనేది అంటే ఏంటి అంటే అది ఆధ్యాత్మిక కలిమే అది దేవుని వాచే ఈ దేవుని దేవుడిచ్చేటువంటి బహుమానమే దేవుడు ఎటువంటి బహుమానాలు ఇస్తున్నాడు అడగారా మనం అడుగు ప్రతి వాడికి అవసరం కొంచెం అయితే మనం ఈ లోకపరమైన అడుగుతున్నా కానీ అయితే ఇక్కడ చూడండి వారికి వారికి కలిగినవన్నీ కూడా ఎవడు కూడా వాడేవాడు అనుకోలేదంట వారికి కలిగినదంత వారు సమిష్టిగా ఉండెను అదిగాక అపోస్తులు బహు బలువుగా ప్రభువైన ఏసు పునరుద్ధనలో కూర్చి సాక్ష్యం ఇచ్చింది చూడండి భూములైనను ఇండ్లైన కలిగి వాళ్ళందరూ వాళ్ళని అమ్మి అమ్మిన వాటిని మెల తెచ్చి పాదములకు పాదములకు పాదముల యొక్క పెట్టు చూసి మనం ఏం చేయాలి అనేది అంటే వారి వారి అక్కడ తను ఈ రోజు చిట్ట చివరి ఉన్న ఈ కరోనా పరిస్థితుల్లో ఉన్నాం ఈ రోజుల్లో కావలసిన నిలో ధనము ధాన్యము బంగారము మరి ఇలో ఒక సంపద కాదు కానీ పరసంబంధమైనటువంటి సంపద కావాలా ఆత్మను రక్షించాలి కాబట్టి మనకు దేవుడిచ్చినటువంటి ప్రాంతీయంలో మనం ఈ రోజు దేవుడిని అడిగి విచారించేయా నాకేమిచ్చే నాకేమిస్తున్నావు ప్రభు నాకు ఎటువంటి వరాన్ని ఇస్తున్నావు నాకు స్వస్థత వరాన్ని ఇస్తున్నావా కవచించే వరాన్ని ఇస్తున్నావా ప్రార్థించే వరాన్ని ఇస్తున్నావా అద్భుత కార్యాలు చేసేవాళ్ళగా నన్ను జీవిస్తున్నావా ఆశ్చర్య కార్యాలు చేసే వాళ్ళు దీవిస్తున్నావా దేయాలను వెదగొట్టే వాళ్ళ రోగులు స్వస్థపరిచే వాళ్ళ దే పాత్ర నాకిస్తున్నాం బాబా ఆ పాత్రను నేను సంపూర్ణంగా నేను ఈ లోకంలో పచ్చుకున్నా దాన్ని సాగించుకోవాలి కొనసాగించాలని సాక్షిగా అని చెప్పి దేవుని యొక్క మర్చిపోయి పేద సేవకులు కూడా చచ్చిపోతున్నారే ఈరోజు దిగులు పడతా ఉన్నారు ఆ దిగులకి అర్థం ఆ దిగులు మరి వాళ్ళని మరి ఆ దిగులు వాళ్ళు ఓదార్చేది కాదు కానీ నిజంగా ఓదార్చేది ఏంటి అని చెప్పి నువ్వేం కలిగి ఉన్నావు నువ్వు ఏమి కలిగి చనిపోయావు నువ్వు ఏమి కలిగి ఈ లోకల్లో దేవుని పరిచయం చేశావు అనేది ముఖ్యం కాబట్టే ఈ రోజు మరి కేబిపీఎం గ్రూప్ లో దేవుని దేవుడు దేవుళ్ళ ఈ రోజు లిస్టు పెట్టిందా ప్రకారం పన్నెండు మందికి లిస్టు పెట్టారు ఈ రోజు వాస్తవంగా ప్రొఫెసర్ ఎస్ఆర్ గారు మరి వాక్యం చెప్పాల్సింది ఉంది ఈ రోజు మొట్టమొదటిగా నాకే అవకాశం ఇచ్చారు సారు నా తర్వాత రేపు సార్ చెప్తారు సార్ తర్వాత ఇంకొకరు మనోజ్ బ్రదర్ చెప్తారు తర్వాత రవి బ్రదర్ చెప్తారు అట్లా కంటిన్యూషన్ వెళ్తారు పన్నెండు మంది ఈ పన్నెండు మంది ఎంతకాలం ఉంటారో తెలియదు ఈ పన్నెండు మంది తర్వాత మళ్ళీ ఇంకెంత మీద తెలియదు నేర్చుకోవటం వెళ్ళిపోవటం నేర్చుకోవటం వెళ్ళిపోవటం వెళ్ళి ఏదో సరదాగా రెప్స్ తీసుకుందాం అనుకోవటం కాదు కానీ నీ వంతు పరిచయం నువ్వు చేయాలా నీకు నువ్వు పంచి పెట్టారా అపోస్తులు పాదాలకి జీవితంగా తీసుకొచ్చి పెట్టారో ఈ రోజు పాపులైన వారి ప్రతి చెంతకి వారి చెంతకు హాస్పిటల్లో ఎంతో మంది దేవుడిని ఎరక్కడ తెలియక చిచ్చు చివరి దశలో వాళ్ళు ఉంటే కనీసం వాళ్ళ పాపాలు ఒప్పించడం కోసం ప్రార్థన చేయడానికి వెళ్ళే దైవచే ఈరోజు వాళ్ళ దగ్గరికి ప్రార్థన చేసేవాళ్ళు లేరు ఇంకా ఇంకో రకమైన ఇంకొక రకమైన మోసం ఏంటో తెలుసా ఈరోజు కాస్త కూసో బాగున్న పేషెంట్ల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళ దగ్గర నుంచి కదా రండి ఏందయ్యానంటయ్యా నువ్వు దేవుడిని ఆశీర్వదించాలంటే నాకు కానికే వాళ్ళయ్యా ఇక్కడ నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా నీకు కలిగింది నువ్వు ఇచ్చిన వాళ్ళ తీసుకొచ్చుకోవడం కాదు నువ్వు సమర్ప వాళ్ళ పేద స్థితిలో వాళ్ళు ఉండి వాళ్ళు మెడిసిన్ కూడా తీసుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే వీళ్ళు బైబిల్ తీసుకుని వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళ దగ్గర నువ్వు చందా తీసుకొచ్చుకునే పరిస్థితిలో దేవుడు వాడి వాడి క్రియలకు వాడికి జంతువు ఇస్తారు దేవుడే ఓరుకుంటే దేవుడేం కాదు చూసి చూడటువంటి దేవుడేం అయితే నీకు ఇచ్చిన పరిచయం తెలుసా నీకు కలిగింది ఏదైతే ఉందో అది అది తీసుకుని వెళ్ళి ఇచ్చిన అది ఉచితంగా ఇచ్చిన వాళ్ళ అది నీ ధనమైన దేవుడికి ఇచ్చిన ఆశీర్వాదం అయినా ఏదైనా సరే నీకోసం ఉంచుకోకూడదు నువ్వు ఎదుటి వాడికి పంచి పెట్టి రావాలా ఆ విషయాన్ని ఆ పోస్తుల దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు వారికి కలిగింది వారు వారు తీసుకొచ్చి ఆ పోస్తుల పాదాలు పెట్టారు వాళ్ళ ఇళ్ళు అమ్మేరు స్థలాలు అమ్మేరు పొలాలు కానీ మనం మనమేమి అమ్మనవసరం లేదు కానీ ఈ లోకంలో ఉన్నది ఏది లేదు కానీ నువ్వు వారి కోసం ప్రార్థన చేయగలుగుతున్నావు నశించిపోతున్న ఆత్మల పట్ల నీకు భారం కలిగి ఉందా నీకు దేవుడు ఏ ఓడమించాడో దాన్ని నశించిపోయే వారి కోసం ఖర్చు పెట్టేవాడిలాగా వారి కోసం హెచ్చించే వాడిలాగా నువ్వు ఉన్నావా అనేది మనం ఈరోజు విచారించుకోవాలి దేవుని చెందు కింద విచారించుకోవాలి అయా నా భర్త ఏంటో నాకు తెలియ ప్రభు నా పరిస్థితులు ఏంటో తెలిసి అయ్యా నీకు నాకు అడ్డుగోడగా ఉన్నాయంటే నాకు తెలియజే ప్రతిదీ నాకు తెలియజే ప్రభు విచారించి తెలుసుకొని ఆయన పరిచర్యాన్ని లోకల్లో పడుతుకుండగానే మనం చేయాలా పడుతుకుంటే దేవుడికి సేవ చేయాలా చచ్చిపోయిన తర్వాత లెక్క చెప్పాల అదే స్వార్థంటే ముఖ్యంగా ఈ రోజుల్లో ఉన్నది అదే కాబట్టి దేవుడు అలాంటి తలంతో మన లందరినీ దీవించి ఆశీర్వదించుకున్నాక దేవుడి కొన్ని మాట తన మనుషుల్లో దీవించి ఆశీర్వదించు చూగాక చిన్న ప్రార్థనలు చేసుకున్నాం పరిస్థితిలో దేవా నీకెంత వదనాలు సుతులు స్తోత్రాలు తండ్రి ఎందుకనైనా ఈ సమయాన్ని మనం అనుగ్రహించ తండ్రి ఇదిగోనైనా వాక్యం ద్వారా ప్రభు మాతో మాట్లాడాను ప్రభావం విన్న వాక్యాలు మా హృదయాలు దాచిపెట్టుకొని దాని ప్రకారం ప్రభావ జీవించేటువంటి దళితను బాధ్యతను మాకు అనుగ్రహించండి మీరు సహాయం అనుగ్రహించండి ప్రభావ మీ కృత చూపించండి మీ మీరు మాట్లాడితే ప్రభావ ఏంటైనా ఏ ముఖాలు కూడా ప్రభావింబడుతున్నాయి తండ్రి అయా చనిపోయిన వారు లెపబడుతున్నారు తండ్రి ప్రభావ వాక్యం ద్వారా మీరు మాట్లాడాలి అయ్యా మాట్లాడిన ప్రతి మాటలు మా జీవితాలలో ప్రభావ వాటిని దాచిపెట్టుకొని వాటి ప్రకారం జీవించేటువంటి దళిత బాధ్యతను మీరు తండ్రి మీరు నేను నడిపించిన ప్రతి ఒక్క మిటిక ప్రభా అయా మీరు ఆశీర్వదిన మీరు ఏవైతే ప్రభా జీవన్ ఇవ్వాలనుకున్నారు ఏవైతే వాళ్ళకి కర్మ ఆధ్యాత్మిక కర్మ ఇవ్వాలనుకుంటున్నారు ప్రభా చెప్పినట్టి మాకు అనుభవించండి మమ్మల్ని వాడుకుంటే తండ్రి మాత్రం లేదా ప్రభా మేము జీవించినంత కాదు ప్రభా అయా నమ్మకంగా ప్రభా అయా బలా మనిషి ఆశీర్యాన్ని పిచ్చుకునే కదా ప్రభా మిమ్మే సేవ చేయడానికి మీరు అనుగ్రహించమని మేము సహాయం తెచ్చేసి ప్రభా మీ తోడుగా ఉండకని దినదయానికి ఏ దినశీర్వాదం ఏ సై జీవం అర్థమైందా లేకపోతే మధ్యలో బ్రేక్లు వచ్చినాయా ఒక్కొక్కరిగా మనం ప్రార్థన స్టార్ట్ చేసాం వన్ బై వన్ ప్రార్థన ఆరంభం చేయండి ఒక్కరొక్కరు ప్రార్థన చేద్దాం సూత్ర ప్రభానం మా ప్రభావాల దేవాభ ముఖ్యంగా మా ప్రభా ఈ మాధ్యాహ్న సమయంలో దేవాస్మకు రెండు ఈ రోజు మా ప్రభా ఎంతో మంది దేవాలయ ప్రతి ఒక్కరు దేవా చేరలేక దేవా నేను దేవా స్రేవించలేక దేవామ ప్రభావ ఎంతో మంది బయట ఉన్నారు మా ప్రభావ కానీ దేవాస్మ మాకు ఇంత మంచి ఘనత భాగ్యం మాకు ఇచ్చిన దాన్ని బట్టి మీకు స్తోత్రం మా ప్రభావ ఈ రోజు తిరుపతిని మంది మరణించారు దేవా కానీ మమ్మల్ని సర్వ లెక్కలో వచ్చిన దేవాయసం అప్పుడు నీకు మెండి దీవెన మీకు అందన స్తోత్రాలు దేవాయసం అప్రుభా దేవా మా ప్రభావం వచ్చిన దాన్ని మీకు అందన స్తోత్రం ప్రభావ దేవాయసం అప్పుడు ముఖ్యంగా మా మంది వైరస్ తో బాధపడుతున్నారు మా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రయించారు మా ప్రభావ ప్రతి ఒక్క పాపం గురించి విడుదల పొందుటకు సాయం చేయండి మాకు మీరే తోడైందని మా ప్రభావా ప్రతి ఒక్క బిడ్డని తడు తిరగటంకు సాయం చేయండి మా ప్రభావ ముఖ్యంగా మా ప్రభావ ఎంతో మంది హాస్పిటల్లో దేవాసం ప్రతి ఒక్క బిడ్డ నిన్ను పెరిగిన బిడ్డ కూడా దేవాయపు హాస్పిటల్లో ఉంటున్నారు మా ప్రభావా ప్రతి ఒక్క బిడ్డని దేవ దీవించి ఆశ్రయించాడు మా ప్రభావా వైరస్ విడుదల దయచేయండి మా మీరే తోడైందని మా ప్రభావా రక్త ప్రోక్షణ దయచేయండి మా ప్రభు దేవాసం పాపం నుంచి విడుదల పొందించే భాగ్యం మీకే ఉంది మా మీకు రక్తం చేత దేవ కడిన దాన్ని బట్టి నీ కొలు దేవా మరొకసారి దేవాయస్మరు బిడ్డను క్షమించాడు మా ప్రభావ క్షమించి నీ పాదంలో దగ్గర ఉండటం బిడ్డ దేవాయస్మ ప్రభావ ఎంతో పాపంతో కుంగిలిపోయి ఉన్నారు మాప్రుభ ప్రతి ఒక్క పాయ చిత్రం దేవాయస్య ఇచ్చి దేవాయస్మృ మరొకసారి దేవాయస్మ కడుగుట్రవ మీకు మిడ నష్టం కుమరించాడు మా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ పైన దేవాయస్మృవ ఈరోజు చూస్తే దేవాయస్మృ ప్రతొక కుటుంబంలో దేవాయస్యప లాక్డౌన్ వల్ల దేవా ప్రతి ఒక్క ఆహారం తిండి తిననీ లేదు మాప్రవా. ప్రభావ దేవ వారికి దయచేయండి ఉన్నారు మా ప్రభావ వారు దేవాస్మ ప్రభావ వారికి దయచేయండి మా ప్రభావ ఇక మంది దీవులు కుంభనిచ్చాడు లేవో ఎవరికి షెల్టర్ లేవో ప్రతొక బిడ్డకు షెల్టర్ దయచేయండి మా ప్రభావ మీరే తోడినడు మా ప్రభావ దేవాస్ మా ప్రభావం దేవాస ఎంతో మంది చిన్నపిల్లలు వృద్ధులు దేవ ఏమన్నా ప్రతి ఒక్కరు దేవాయస్మరు సన్ని చేరుతున్నారు మా ప్రభావ ప్రతి ఒక్కొక్కరు వ్యాధి నుంచి విడుదల దయచేయండి మా ప్రభావ దేవాయస్మ మీరే తోడైనాడు మా ప్రభావ వేరే సాయం బిడ్డ దేవాయస్మృ ఇది మొదలుకొని నిరంతరం నేను సేవించి బిడ్డలుగా ఉండటం సాయం దేవా నిన్నే ఘనపరచాలి మా నీవే మా దేవుడు మాప్రవ మీరు తప్ప వేరే దేవుడు లేరని చెప్పారు మా ప్రభావ దేవాయస్మరు నిన్ను భాగ్యం నిన్న ఘనపరిచే భాగ్యం మాకు దయచేసింది అనమాట మీకే స్తోత్రం మా ప్రభావ ఎంతో మంది నశించిపోతారు మా ఈ మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నా దీవానికి వాక్యం ద్వారా మీరు మాట్లాడి కొందారుభ నా దేవ ఈ వాక్యం ప్రభా నా దేవ అవసరం ప్రక్రియ రూప జరిగింది అలాగే మేము అందరి జీవితంలో మా జీతంలో జరగాల యశోప్రభ నా దీవానికి శోతం ఇంతప్పుడు వాక్యం మా ఉదయంలో భద్రపరిచి దాని లేఖను పనిచాలా యశ్వ్రభ ప్రకటించాలా నా దీవానికి శోతం చేసాం అలాగే అశ్రమకాలంలో కృపలో జ్ఞాపం చేసుకొని కృపా మేడానికి శోతం పరిశుద్ధ దేవా నీతి మంతుడానికి నా ప్రియుడ నా బలవంతుడా నా దీవానికి శోతం చేసాం అలాగే మీ కనికరే చేసూ కృపా మేడ దేవానికి మా జనల్ని దేశ జనల్ని మీరు జ్ఞాపం చేసుకోమని ప్రార్థసి భ జన ప్రభ మీ జ్ఞాపకం చేసుకోండి ఆ రోజు మోసే ప్రార్థి ప్రభా చేస్తే ఇన్న రేసు ఆ రోజు దేవుడు ఈ రోజు ఉన్న వేశ ప్రభ వాళ్ళ కలంబడి మీరు మాట్లాడి వాళ్ళ పాపను క్షమించండి అలా తెలిసి వాళ్ళు ప్రార్థన చేయాలా యశప్రభ రక్షణ ప్రభావ పొందాలా డాక్టర్ జ్ఞానం తెచ్చే కఠిన తొలగించి వాళ్ళు మారాలా రక్షణ పొందాలా నర్సుని పనిచేస్తున్న సహాయం చేసి వాళ్ళు కనిచేయండి వాళ్ళు ఆదరించండి ఎంతో మంది వాళ్ళ అభిప్రాయం చేస్తాం వాళ్ళ విజయం చేతి ఒక్కరికి మీ దేవుడు కనుక మేము ప్రతి కోరు కోసం ప్రార్థన చేస్తు ప్రభా పాదల కను వేడుకుంటున్నేసప్రభా అందరూ పాపలు శ్రమించండి అందరు రక్షణ దా మీరు సహాయం చేండి ఎవరు ఏం కావాలో మీరు మాట్లాడండి కనిపించండి ముఖ్యంగా రక్షణ దక్షండి ఆధివానికి శ్రోతం చేసాం ప్రభా సోదరులకు బాధపడుతున్న వాళ్ళు పరిశుభాత్వం కొన్ని జ్ఞానం తెచ్చండి వాళ్ళ ధైర్యపరచని వాళ్ళ విశ్వాసం అధికం చేయండి సనకరి కనుక ప్రభావ నీ కోసం పౌరక్షం కోసం ప్రభా స్వసపరిచి నీ పరీక్షలను వాడుకోవప్రభ నా ఇష్టనానికి వందలేసో ప్రభ కేఎంలో ప్రతి కుటుంబం ఉంది ప్రతి కుటుంబం బలపరచండి నా దీవానికి శ్రోతం చేసాం నా ముట్టని బలపరిచి సెలవుపరిచి ఇంకా సత్యాన్ని ఇంకా మాకు నడిపించండి నా దీవానికి వాళ్ళ కుటుంబం అన్ని కానీ చేయండి నా దీవానికి శ్రోత చేసాం ప్రతి కుటుంబం కనిచేయండి వెంకట కుటుంబం కనించేయండి వెంకట ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం ఉందా ఇచ్చేయండి ఆ కుటుంబం మీ సరస్వతం నడిపించండి అలాగే ఆ చిన్న పాపం నుంచి బలపరిచి శివపరచండి అలాగే మరిసి శివ ముట్టని తాకండి ఆ రోజు సరఫ్ విడిపించి స్వస్సపరిచి మీకి అల్లీలో పెట్టుకోండి ఇంకొకరి ముట్టి తాకి స్వస్సపరిచి ఆరోగ్యం దచ్చండి ఇంకా వివర పట్టింది ఎవరు వాళ్ళందట్టి స్వస్సపరచండి నా ఏసానికి రాక తొలగి ఉంది వేశ ప్రభా ఒకసారి కనిపించండి మీ కోపం చల్లారించండిసో ప్రభా అలా నీ ప్రేమ ప్రజల మీద కుమృతమని ప్రాంతం నీ కృపా దండిసో ప్రభా నాది మా మనిషి ఏ పాట వేస్రావా అలా నేను చూపించిన కృప వేసవా అలాని నాది రక్షించుకోండి అలాని అందరు జనాలు రక్షించుకోండి రక్షణ దయచేసి మా కెపి ప్రతి ఫ్యామిలీ కంచేసి మీ యొక్క చిత్తాన్ని నీ పాత్ర తినవేసి బయలుపరిచి మీ యొక్క సేవలను నాటించి వాడుకోమని ప్రశ్న నేను స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ సర్వశక్తి మంత్రుడా నీకు వందాలిసయ్య అబ్రహామి శాఖ గొప్ప దేవ కృపా సత్య సంపూర్ణుడా తండ్రి నీకే వందాలిసయ్యా ఈ గడిచిన కాలం ప్రభా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారనైనా ఇక దినానికి ప్రభావ మీకు నూతనమైన కృపర్ మా కనుగరించినారు ప్రభా నీకే వందాలిసయ్యా నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడం నైనా సమస్త ఘనత మహిమా ప్రభావంలో మహాతేజస్వం మహేశ్వర్యం ఈక యుగంలో నీకే కలుగునుగాకహలియ నా దేవ నా ప్రభా ఇక మధ్య కనే సమయంలో ప్రభా నైనా మీ శుద్ధించే భాగ్యాన్ని మీరు ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు అనుగరించినారు ప్రభా ఈక దినం ఎంతో మంది చూడలేకపోయినారు మమ్మల్ని సర్జీలుగా పెట్టుకున్నారు సమయం మాకు ఇచ్చినారు విలువైన సమయం ప్రభా నా దేవ ఈ ధన్యత ఈ లోకంలో లేదు ప్రభావ కానీ మీరు మాకు అనుగరించినారు నీకు వందాలు ప్రభావ ప్రతి ఒక్క బిడ ఈ ధన్యత పొందుకోలే సహాయపడండి నా దేవ నా ప్రభానికి వందాలు వేసయ్యా వాక్యం ద్వారా మాట్లాడిన ప్రభావానికి వందాలు వేసయ్యా నీకే కృతజ్ఞతలు అర్పించుకున్నమైనా మాకు కలిగిన మేము అనేకులు సమృద్ధికి ఇవ్వాలా అది ఆత్మీయమైందే కానీ ప్రభా శారీరకమైందే కానీ ప్రభావ ప్రతి దశలో ప్రభా సమస్త ప్రవర్తనలో ప్రభా మేము ఆ రీతిగా ఉండాలా ప్రభా మీకు మాదిరిగా ఓ ప్రభా ఇస్ ప్రభా పుచ్చుకున్న కంటే ఇచ్చుట ధన్యము అని మీ వాక్యం చెప్తున్న వాక్యం ప్రకారం ప్రభా మేము అనేకులు ప్రభ ఇచ్చేవారిలాగా మరి విశేషంగా ప్రభావ ఆత్మీయమైన జీవితంలో మాకు బయలుపరిచబడిన పత్తి సత్యాన్ని ప్రభావ అనేకులు మీకు ఇవ్వాలా ప్రభావ అది ఆత్మీయంగా చెప్పబడిన వాక్యం కానీ వాళ్ళు శరీరం కూడా ప్రభావ ఎవరికే అక్కర్లుందో ఎవరికే అవసరం ఉందో వాళ్ళు తీర్చినారు ప్రభా కాబట్టి ఈ లోకంలో మమ్మల్ని పెట్టినందుకు ప్రవ్వా ఓ ప్రభావ నేను మయం పచ్చి నిమిత్తం ప్రతి ఒక్క రకర్లలో మేము పాల్పొందాలా ప్రభ మాకు కలిగింది ప్రభ మా శక్తి కొలది ప్రభావ మేము ఇతరులకు ఎవరికి కొద్దు ఉందో ప్రభావ మేము ఇవ్వాలా మీ వాక్యం చెప్తున్న రీతిగా అదే రీతిగా ఆత్మీయ జీతంలో కూడా ప్రవ్వ మాకు కలిగిన ప్రతి ఒక్క ఆత్మీయమైన విధానాలు ప్రభావ అనేకులు మేము చూపించాలా అనేకులు మేము నేర్పించాలా వాళ్ళకి మేము ఇవ్వాలా ప్రవ్వా అనేక జీతాలలో మేము ప్రసవించాలా క్రీస్తులు మేము ప్రసవించాలా అనేక జీవితాల్లో ప్రభా అలాంటి కృపా భాగ్యం మాకు అనుగురించి మనం ప్రార్థిష్టం గొప్ప దేవ మీరు ఆకటి బహు సమయపంది ప్రభా మీ సిద్ధపడాలా ఎంతోమంది నశించిపోతుంది ఈ లోకంలో ప్రతి ఒక్కరు తెలియని స్థితులు ఉన్నారు ప్రభా అయమైన స్థితులు ఆ బిడ్డల పట్ల మీకు చూపించండి మీ కృప చూపించి మన ప్రార్థిష్టం లేన గొప్ప దేవ ఈ శ్రమల కాలంలో ప్రభావ అనేకులు విశ్వాసం పోతుంది ప్రభావ ఏం జరగబోతుందో ఏమేముతుందో అని చెప్పి మనుషులు భయంతోనే పరిగెత్తున్నారు ప్రభావ కానీ వాళ్ళకి నిరీక్షణ లేదు ప్రభావ ఎందుకంటే ప్రభావ వాళ్ళకి ఇవ్వలేదు ఆ రీతిగా మనుషులు పాస్టర్స్ ఇవ్వలేదు ఆ రీతిగా అనేకులు ప్రభావాలు ఆ రీతిగా సిద్ధపరచలేదు ప్రభావ అందుకు పరిగెత్తు పోతున్నారు కాబట్టి వాళ్ళ ఆ రీతిగా సిద్ధపరుచుంటే ప్రభావ ఈ రోజు ఈ శ్రమల కాలంలో ఈ శ్రమ వచ్చేటదే కాదు ప్రభా మరి విశేషంగా ప్రభా ఈ శ్రమలో వచ్చినా కానీ ప్రభావ వాటిని నిలబడే ప్రభా విశ్వాసంలో ఎదుర్కొని ఆనందించే ఆనందించే వాళ్ళు ప్రభ ఈ కానీ అంత దుఃఖంతో ఉంది ప్రభ నైనా ఇసు ప్రభ మీ కనికరిని చూపించి మీ కృప చూపించండి ఆ పట్ల మీకు కృప చూపించండి ప్రభ మీకు పరిశుధాత్మ అభిషేకం వాళ్ళకి దయచేయండి మీ ఆదరణ దయచే మనం ప్రార్థిష్టం గ్రహించి మీ వైపు చూసే బిడ్డలుగా తయారు చేయండి ఓ ప్రభ ఇప్పుడైనా ప్రభావాల జీవితాలు మీకు సమర్పించుకోవాలా వాళ్ళ వాళ్ళ జీవితాలు సక్కదిద్దుకోవాలా ప్రభ నైనా ఇసు ప్రభ సరి మీ వైపు తిరగాల ప్రవ్వ ఎందుకంటే మీ వాక్యంలో కేవలం మన నరువులు దేని చేత తమ నరతను శుద్ధీకరించుకున్నంటే కేవలం దేవుని వాక్యం ద్వారానే ప్రార్థన చేస్తే శుద్ధీకరింపబడదు ప్రవ్వ కాబట్టి ప్రభా ప్రార్థన అనేది విజ్ఞాపన ప్రభ ఇతరుల గురించి ప్రార్థించేది ఇతర భాగుల గురించి ప్రార్థించేది ఓ ప్రభా స్థుతి ఆరాధన ప్రభ నేను మహింపరచాలి ఎందుకంటే మీరు మా సృష్టికర్త మా దేవుడు కాబట్టి కానీ ఓ ప్ర వాక్యం అన్నప్పుడు తండి నేను సుతించినప్పుడు నేను నేను ప్రార్థించినప్పుడు ఏ రీతిగా మాకు జవాబు ఇవ్వాలంటే కేవలం వాక్య రూపకంగానే మా జీవితాలు ప్రభా కాబట్టి నాయన మీ వాక్యకు మేము ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలా ప్రభావ వాక్యాన్ని పట్టుకో మేము జీవించాలా ఈ వాక్యాన్ని మా హృదయంలో మేము భద్రపరచుకున్నాం ఈ వాక్యాన్ని సంపూర్ణంగా మా హృదయంలో స్వీకరిస్తున్నామైనా ఈ దినం ఏ స్వీకరిస్తూ పరిశుదన్నామున ప్రభావ మీరే సాయపడమని ప్రాధిష్టమైనా నా దేవ మీ వాక్యం ప్రకారం మీ జీవించి మమ్మల్ని తయారు చేయండి గొప్ప దేవ ఈశ్వ్రభను తాన్ని మా ప్రియులు ఎంతోమంది ప్రభ వైరస్ బారిని పడుతుండగా ప్రభావ ప్రతి ఒక్క బిడ మీరు స్వస్థపచ్చండి నా దేవాసుప్రభ సుబ్బరాజు బ్రతించి ప్రార్థిస్తాం దేవ బిడని తాకండి ప్రభ స్వస్థపచ్చండి మంచి ఆరోగ్యం దయచేయండి ఆ వైరస్ నుంచి సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం ఈశ్వక్రీస్తానం ప్రభావ మీరు స్వస్థ పచ్చని మహిమను ఉందండి ఆ బిడ మీరు మీ జీవంతో నింపండి ఈశ్వ్రభ రక్షణ మార్గం దచ్చేయండి మీకు ఒక పెట్టుకొని కుటుంబాన్ని ఆదరించండి కలియని సిస్టర్ గురించి ప్రార్థిస్తాం దేవ శిస్టర్ మీరు తాకండి స్వస్థపచ్చండి ప్రభావ తన భర్తని తన కొడుకుని ప్రవర్తల బంధువులందరి మీ తాకని ప్రభావాలందరూ సంపూమైన స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు పరిశోధనమం అలలుయ్యా తండ్రి మీరు స్వస్థపచ్చని కూర్చొని కుటుంబాన్ని మీరు బలపచ్చని ఆదరించండి నూతన అభిషేకం తినిపి మీకు వరకు పెట్టుకొని ఆ రీతిగా మెర్సెస్ ఇస్తారు ఫ్యామిలీ గురించి ప్రార్థిస్తాం స్వస్థపచ్చని ప్రభ కుటుంబంతో సర్వస్వతి నడిపించండి రూదిస్తారు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభావ ఆ బిడ్డ చుట్టు మీ చేసి ఆ లంగ్స్ ఇన్ఫెక్షన్ ఏసిన గద్దిస్తాను ఇప్పుడే విడిచిపెట్టుకోసుక్రీస్తాం నీకు ఆజ్ఞాపిస్తున్నాం హాలలు ఆ బిడ్డ సంపూమైన విడుదల స్వస్థతను ప్రకటిస్తున్నాం నేను ఏసుక్రీస్తున్నాం అన్న ప్రభావ మీరు స్వస్థపచ్చని ఆల్ఫెటో భర్తంగా మీరు రక్షించుకోండి స్వస్థ పచ్చి అలంఘించేసి విడిపించండి స్వస్థ అనుగరించండి చిన్న పాప అగ్ని కంచేసి మీరు దూతలు పెట్టండి స్వస్థత మీ కొరకు శాసనం పెట్టుకోండి ఆ రీతిగా ప్రభా ఇంకా మన ఎంకన్న బాబు కుటుంబం జ్ఞాపకం చేసుకోండి విజయ కుటుంబం జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఆ వైరస్ భరించే సంపూర్ణ విడుదల తెచ్చండి స్వస్థపచ్చే మీ కొరకు శాసనం పెట్టుకోండి బలపచ్చండి వాళ్ళ విశ్వాసాన్ని మీరు కాపాడమని ప్రాదిష్టమైనా నీకు వందాలిసయ్యా ఇంకా ప్రభావ రమేష్ బ్రదర్ నుంచి ప్రాదిష్టం మీరే ఆ వైరస్ మీరు గద్దించండి ప్రభావ సంపూర్ణ స్వస్థత ఆ బిడ రక్షణ పొందాలా మీ వైపు ప్రభావ విశ్వాసం ఉంది కానీ విశ్వాసం క్రియల రూపంగా ఓ ప్రవాన్ని కొనసాగించుకోవాలా మీరే స్వస్థ పచ్చేది తెలుసుకొని రక్షణ పొందాలని సహాయపడండి వాళ్ళ బంధువులంతా మీరు మార్చుకునే ప్రవా కేవీపీఎం గ్రూప్లో ప్రతి బ్రదర్స్ సిస్టర్ చుట్టూ అందరి చుట్టూ అగ్నికం చేయండి మీ దూతల కాదనుగురించని వైరస్ పని ఎవరు కూడా పాడుకున్న ప్రభావా మీరే ప్రతి కుటుంబాలు మీరు కాచి కాపాడండి మీ ప్రొటెక్షన్ అనుగురించే మీ సీలింగ్ లోకి రావాలా సీలింగ్ ఎన్ని టైంలో ఉన్నాం ప్రభావా ప్రతి ఒక్కరు మీ ఆత్మచేత ముద్రింపబడాలా ఎవరైతే పరుశురాత్మ పొందుకోలేదు వాళ్ళంతా పరుశురాత్మ పొందుకోవాలా మీ సీలింగ్ లోకి రావాలా మీ ముద్దలోకి రావాలా మరి విశేషమైన సేవ రాబోయే దినాల్లో ప్రకటించాలా ఆ పోస్టులు ఏ రీతిగా ప్రకటించిండో అంతకన్నా బలమైన అభిషేకం మీరు మాకు ఇస్తున్నారు ప్రభా ఆ గిఫ్ట్స్ మేము పొందుకోవాలా ప్రభా ప్రార్థన పూర్వంగా అవి మేము ఇచ్చినారు మేము సంపు నమ్ముతున్నాం మాకు ఏం గిఫ్ట్స్ ఇచ్చినావు ప్రభా మేమంత ప్రార్థన పూర్వకంగా వాటి ప్రకారంగా మేము ప్రవర్తించాలా జీవించాలా మీకు నీతి సత్యాన్ని ప్రకటించాలా మాకు మేము అనుకులకి ఇవ్వాలా ప్రభా ఆయన పేదూరు ప్రభా ఆ కుంటువాడు గుడ్డివాడు ప్రభావ ఆ కుంటువాడు ప్రభావ నా తండీసు అక్కడ ఉన్నాడు ఎరిశల మందిరం దగ్గర కానీ ప్రభా ఎవరు కూడా ప్రవ్వా ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు దాన ధర్మాలు వేసినారు కానీ వాళ్ళకి రక్షణ తెలియదు ప్రభావ వాడికి ఏం తెలియదు ప్రభావ కానీ వాడు ఆశిస్తున్నాడు ఏదో దొరుకుతుందని కానీ అక్కడ ఆశించింది ఇవ్వలేదు ప్రభ వాడికి ఎందుకంటే అది శరీరమైంది కానీ వాడికి ఆత్మీయమైన ఆశీర్వాదం ఇచ్చినారు వాళ్ళు ఓ ప్రభావ ఎండి బంగారం మాకు అని చెప్పి లేపిన ప్రభావ అది ఆత్మీయమైన ఆశీర్వాదం ఈ రోజు మనుషులకు అది అవసరం లేదు ప్రభావ ఎందుకంటే ఈ లోకా ఆశీర్వాదం కోసమే ప్రయాస కానీ ఆత్మీయమైన ఆశీర్వాదం కోసం ప్రయాస పడతలేరు కాబట్టి అది మేము ఇవ్వాలాం మనుషులకి అది కొద్దు ఇప్పుడు ప్రభా కాబట్టి అది అనేకులు ప్రవి లోకంలో పొందుకోవాలని ఆశపడుతున్నారు కానీ అసలైన ఆశీర్వాదం అని ఆత్మీయమైన ఆశ్రదాలు పొందుకోలేని ప్రయాసపడతలేదు అది అపోసలు ఇచ్చినారు ఆ కాలంలో కాబట్టి మరి మాకు జ్ఞాపకం చేస్తాను కాబట్టి మేము ఇవ్వాలా ఈ లోకంలో గొప్ప జనానికి ఇవ్వాలా ప్రభావ ఆశీర్వాదం ప్రభావ అది మీ నుంచి మేము పొందుకుంది అది మేము ఇతరులకు ట్రాన్స్ఫామ్ కావాలా ఏసు క్రీస్తంలో ప్రభావ ఆ రీతి మమ్మల్ని అందరినీ అభిషేకించి మీకు శాసన పెట్టుకోండి గొప్ప దేవ మీరు అక్కడ తొలగింది ప్రభావ మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపచ్చాలా ప్రభావ అలానే సేవాజీతం నడిపించండి కేవీపీ గ్రూప్లో ఉన్న మీరు బలపచ్చండి ఇంకా రాని మీరు బలపచ్చండి ప్రతి బిడచ్చు అగ్ని కంచేసి మీరు దూతల కాబలు ఇంకా అనేకమైన ప్రభావం మేము తెలుసుకోవాలా ఇక ఇక కాన్ఫిడెన్స్ కాల్లో ప్రభా ఇక స్కైప్ కాలింగ్ లో ప్రభావ ఎన్నో విషయాలు మాకు లాక్డౌన్ లో బయలుపరిచినారు కాబట్టి ప్రభా మేము విన్న వాక్యం మీరు నా తండ్రి చేసే ప్రభావ మీరు మమ్మల్ని బలపరచండి ఇంకా ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడితే మేము సంపూర్ణంగా నమ్ముతున్నాం ఓ ప్రభావ వర్షం ప్రభావ భూమి ప్రభ వర్షం కొరకు కనిపెట్టుకున్నట్టు నోరు తెరిచి ఆశతో కనిపెట్టుకున్నట్టు ప్రభావ మీ కొరకు మేము కనిపెట్టుకున్నాం నైనా మీ జీవజలంతో నింపడి మీ సత్యాన్ని ఇంకా ఇంకా అనేకమైన విషయాలు మాకు బయలుపరిచి ఓ ప్రభావిత మేము తెలుసుకోవాలా మాకు ఆసక్తి కలిగింది ప్రభా మీ వాక్యం పట్ల కాబట్టి మేము ఎన్ని పనులు ఉన్నాయి కానీ ప్రభావ మీ వాక్యంలో మేము పాలు పొందాలా మీలో మేము పాలు పొందాలి మీలో మేము బల బలపరచబడాలా ప్రభావ ఆ రీతి మమ్మల్ని తయారుజ్యమైన ప్రధిష్టం మీరు అక్కడ తొరుగుంది నేను ఆ పెళ్లి విందికి ఆహ్వానింపబడినారు అనేకులు కానీ అనేకులు రాలేకపోతున్నారు ప్రభావ అక్కడ పొలానికి వెళ్ళిండి ఒకడు ఓ ప్రభావ ఎదులు కొట్టడానికి ఒకడు ప్రభావ ఈ లోకంలో ఉన్నారు ప్రభావ కాబట్టి ఉపమానం చెప్పినారు ఆ రీతిగా కాబట్టి ఈ రోజు క్రైస్తం అట్లనే ఉంది ప్రభావ ఆహ్వానాన్ని ఇచ్చిపెట్టి ప్రభావ వాళ్ళ లోకమైన జీవితంలో జీవిస్తున్నారు ప్రభావ గొప్ప జన్మ అంతా వచ్చే టైం కూడా వాళ్ళు మర్చిపోయినారు ప్రభావ కానీ దాసులు పంపిస్తున్నారు కాబట్టి ప్రభావ మేము పిలిసే గుంపుల మీ ఉండాలా ప్రభావ పిలువబడే గుంపులో మాకు వద్దు ఎందుకంటే ఆల్రెడీ మీరు మాకు ఆహ్వానించారు మేము పత్తులు పట్టుకొని మేము ఆల్రెడీ ఉన్నాం కానీ పిలిచే గుంపులు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు ప్రభా పిలువబడిన వాళ్ళు పిలిచే గుంపుల ఉండాలా ప్రభావ మేము దాసుల గుంపుల మేము ఉండాలి మేము సంపూర్ణంగా ఆ రీతి మమ్మల్ని తయారు చేసి అనేకులు మీ చెంతు ఆ పెళ్లి విందుకు ఆహ్వానించాలా మీరు అక్కడ తొరిగి ఉంది సిద్ధపరచాలి అనేకులు మీ సిద్ధపడాలా అనేకులు శిష్యులు చేయాలా అలాంటి సేవలు నడిపించి మీరు అక్కడ సిద్ధపర్చుకోమని ఈ శ్రమలలో ప్రభ ఎవరు కూడా ప్రభ కదిరింపబడకుండా మేము వేస్థితులు పిలవడం ఆ పిలుపు తగినట్లు సంపూర్ణ దీర్ఘశాంతంతో సహనంతో విశ్వాసంతో ముందుకు సాగిపోవాలా అలాంటి జీవితం మాకు అందరికి అనుగ్రించి నూతనంగా మమ్మల్ని అందరిని అభిషేకించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని సాక్షులు పెట్టుకుని మీరు ఆ కొడు సిద్ధపరచుకోమని త్వరలో పరిశుద్ధ నా మమ్మల్ని ప్రార్థించుతున్నాం తండ్రి ఆ మేన్ ఆ మేన్ ప్రార్థించాను సోదరం రజ పర్శుదుడ గుప్పదేవ తండ్రి యేసుప్రభ ఈ అవకాశం మాకు ఇచ్చినానికి లెక్కరిని వందనాలు ఎసుప్రభా గొప్ప తండ్రి నాయన ఎసుప్రభా వాక్యంధర మీరు మాట్లాడిరు ఎస్సు ప్రభానికి వందనాలైనా ప్రభా మేము చూసుకున్నాం ఎస్సు ప్రభా ఆ పూసులలో ప్రభా తండ్రి ఏ స్వార్థం లేదు ఎస్సు వాళ్ళ ఉన్న దాంట్లో ప్రభా అందరు ప్రభా ఇసు ప్రభానికి ఎంతో వందనాలైనా ప్రభా స్వేచ్ఛగా ప్రభ అందరికీ పంచిపెట్టినారు ఎసు ప్రభా ప్రభానికి ఎంతో వందనాలు ఎస్సు ప్రభా తండ్రి నీకు ఎంతో వందనాల మీ కూడా ప్రకటించినారు దేవా తండ్రి ఎసవానికి ఎంతో వందనం మీ యొక్క సాక్షిని బలంగా చెప్తున్నారు ఎస్సు ప్రభా దేవానికి ఎంతో వందనాలైనా వాక్యంధర మీరు తండ్రి యొక్క సేవ అనే దేవా ఇప్పుడు పలిస్తుంది ప్రభా తండ్రి అయినా వాళ్ళ సేవను బట్టి ప్రేమ మేమందరం రక్షణ పొద్దునాం తండ్రి ఏసీ ప్రభా నీకు వందనాలైనా తండ్రి మాలో అందరూ కూడా ప్రభావ సేవ మేము చేయాలా ప్రభా నిస్వార్థం కలిగిన సేవ మాలో ఉండాలా తండ్రి ఏసు ప్రభా స్వార్థం ఉద్దేశంలో తండ్రి నీకెంతో వందనాలనైనా ప్రభా అద్భుత కరుడా ఆశ్చర్య కరుడా నీకు వందనాలు అయినా మమ్మల్ని సజీవంగా పెట్టిన నీకు వందనాలు ఇస్తాయా మీ కృపలు భద్రపరుచుకున్నావు ఏసవి ప్రభా వందనాలైనా ప్రభా మా దేశాన్ని కాపాడండి మా యొక్క దేశాన్ని రక్షించుకోండి ప్రభా అనేక మంది ప్రభా అనేక మంది నశించిపోతున్నారు ఆయన ప్రభా బిడ్డలందరూ కూడా ప్రభా నీ బిడ్డలే అన్న వేస్తే అన్ని ఆత్మలు నావే అన్న వేస్తే ప్రభా దేవా ఏ యొక్క ఆత్మరక్షించడం నీకు ఇష్టం లేదన్న విషయ తండ్రి కోప కుప్పలు గుప్పలో పోతున్నారు ఎస్ ప్రభా వాళ్ళందరినీ మీరు కాపాడండి రక్షించండి విషయ దేవా నీక కొరతలు ఉన్నాయి ఎస్ ప్రభా మందుల కొరత ఉంది ఎస్ ప్రభా బెడ్ల ఆక్సిజన్ కొరతుంది ఎస్ ప్రభా దేవా మీరు తీర్చండి దేవా మీరు కార్యం జరిగించండి తండ్రి నైనా ఎస్యా నీకు ఎంతో వందనాలన్నా ప్రభా డాక్టర్ మించిన డాక్టర్ నువ్వేసు ప్రభా నువ్వే పరమ డాక్టర్ ప్రభా వైద్యుడు వేసు దేవా మీరు ముట్టండి స్వస్థపరచండి వాళ్ళని క్షమించండి వాళ్ళ పాపాలను క్షమించడం దోషాలను క్షమించండి వాళ్ళని సంపూర్ణంగా హీల్ చేయండి ప్రభావ దాన్ని రక్త ప్రోక్షణ వాళ్ళ లోపల దండి ఆత్మరక్షణ మీద ఇచ్చేయండి తండ్రి ఏసీ ప్రభావ అనేకులు ప్రభావ యొక్క తెగులు చేత బాధపడుతున్నారైనా ఈ వైరస్ చేత బాధపడుతున్నారైనా వాళ్ళని ముట్టండి సంపూర్ణంగా హీల్ చేయండి ప్రభావ దేవానికి లెక్కని వందనాలు వేసే ప్రభావ వాళ్ళందరినీ మీరు క్షేమంగా పెట్టడానికి వందనాలైనా ప్రభా ఎక్కే వియంలో ఉన్న బ్రదర్స్ సిస్టర్స్ ఎంతమంది అయితే ప్రభావ ఈ వైరస్ బాధ్యత పడ్డారు తండ్రి వాళ్ళందరినీ ముట్టండి స్వస్థపరచండి తండ్రి దేవ మీరు తప్ప ఇంకా ఎవరు కూడా వాళ్ళని ముట్టలేరు స్వస్థపరచలేనైనా ఏసీ ప్రభా మీరు హీల్ చేయండి ప్రతి ఒక్కరి మీద మీరు రక్తపోషణ తండ్రి ఏసీ ప్రభావాలను కూడా అభిషేకించి బలంగా వాడుకోండి ప్రభావ తండ్రి నేను గొప్ప సాక్ష్యం చెప్పాలా వేసిన ప్రభావ తల్ ప్రభావ నీకు ఎంతమంది సేవకులు ఉన్నారు ఎసయ వాళ్ళందరినీ సేవలో దీవించి ఆశ్రయించండి వాళ్ళకు మీరు తోడుగా ఉండండి నేను ఈ టైంలో ప్రభావ మీరు తోడుగుండండి ప్రభావ వాళ్ళకు కావాల్సిన ప్రతి అవసరాల కల్లి ప్రభావ మీ నామం తీర్చండి ప్రభావ మీరు సహాయం చేయండి గొప్ప తండ్రి ఏసు ప్రభానికి లెక్కరి నివందనాల ప్రభావ మీరు గొప్ప కార్యం జరిగించండి దాని మీరు వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభావ దాని ఆ వాక్యం ప్రభా ప్రతి వారి హృదయంలో దేవా ప్రతి వారు ప్రభా ఏసు ప్రభానికి ఎంతవరకు పరశుధాత పొందుకొని ప్రభా నీ యొక్క నామ నీ యొక్క సాక్ష్యాన్ని ప్రభా ప్రతి చోట ప్రభా ధైర్యంగా చెప్పాలా ఏస ప్రభా నువ్వు సహాయం చేయ ప్రభా దేవా ఈ సమయంలో ప్రభా తండ్రి ఏసయ అనేకులు ప్రార్థన చేసేటోళ్ళని లేపండి ప్రభావ విజ్ఞాప ప్రార్థన చేసేటోళ్ళు లేపండి తండ్రి ప్రభా లోకం నశించిపోతుంది దేవ దేశం నశించిపోతుంది మీరు కృపను చూపించండి మీరు కరణించండి నాయ మీరు కరణించండి ఎస్సు ప్రభావ మీ కోపాన్ని కొంచెం చల్లార్చుకోండి ఎస్సు ప్రభావ కొంత్రి ఏసీ ప్రభావ ఈ యొక్క కుడికలు ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించండి వాళ్ళకి మీరు తోడుకుండండి ఎస్ ప్రభావ ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించి బలంగా వాడుకోండి మీ నామని ప్రభావ మేమందరం ధైర్యంగా ప్రకటించాలా తండ్రి ఏసీ ప్రభావ మీ యొక్క శివార్థను ధైర్యంగా చెప్పాలా తండ్రి సర్వలోకానికి వెళ్ళి సర్వదృష్టికి నీకు శివార్థం ప్రకటించాలా మీ సహాయం మాకు దయచేయండి మేమందరం కూడా నా మీ ఆత్మ ప్రభా నడుచుకుంటాలా మీ వాక్యంలో మేమందరం నానబడాలా దేవాక్యం మాకు దయచేయండి వాళ్ళు ఇంకేమైనా వాళ్ళు ఇంకేమైనా ఇస్తున్న దాన్ని ఒప్పుకుంటున్నాను కడిగి శుద్ధీకరించండి ఏసీ ప్రభావ బంధనాలు ఇప్పుడు దాకా మాకు తోడున్న నీకు బంధనాలు సీ ప్రభావం ఏసీ అని ఎంతో బంధనాలు ప్రభా ఎంతమంది అయితే ప్రభా వైరస్ బాధితులు ఉన్నారో వాళ్ళ చేసుకొని మీరు హీల్ చేయమని ఏ శ్రీ కృష్ణ కృష్ణ అని దేవాప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా జీవ అధిపతి అయిన వందనాలు ప్రభా నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రముల తండ్రి గడిచిన కాలం అంతా కాచీ కాపాడి నీ మమ్మల్ని భద్రపరుచుకున్నావు ప్రభా దివారాత్రములు ప్రభా నాయన నువ్వు కంటి పాప మమ్మల్ని కాచీ కాపాడి క్షేమంగా ఉంచినందుకు నీకు వందనాలు వేసయ్యా సర్వోన్నతుడా మహోన్నతుడా అబ్రాహిం నిసాకు యాపూపులు చాలిన గొప్ప నీకు స్థుతులు స్తోత్రములు తండ్రి నాయన సమస్త మహిమ గణతా ప్రభావం ఏసయ్యా నీకే యుగములు కలుగునుగాక హెలుయ్య నా తండ్రి ఏ స్థాయి నీకు వందనాలు ప్రభాతం ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కూడా నీకు ఎంతో వందనాలు ప్రభాతం అండి నా ప్రభా నాయన మీరు పాఠాల ద్వారా మహిమను వాక్యం ద్వారా మీ దాసుల ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా మీ స్వరం వినిపించినారు ప్రభాతండ్రి నేను ఆ స్వరం వినిపించ వినిపించినారు ఆ స్వరం వినే ధన్యత మాకు మమ్మల్ని మీకు ఇచ్చినందుకు మీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు ప్రభా నా ప్రభా ఏదైతే విన్న వాక్యం ప్రభాతండ్రి నేను మా హృదయంలో అది మేము స్వీకరించి ప్రభానాయన మనం స్వతంత్రించుకోవాలా ఆ వాక్యాన్ని మేము భద్రపరచుకోవాలా ఎందుకంటే ప్రభాతండ్రి ఆ వాక్యం మేము మమ్మల్ని కాపాడుతుంది ప్రభాతండ్రి ఎందుకంటే మనుషుడు రొట్టె వలన కాదు దేవుని మాట వలన బతుకుతాడని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభాతండ్రి కాబట్టి నా ప్రభానాయన నీ వాక్యం అనే మాటలు మా హృదయంలో ఉండాలా ప్రభాతండ్రి గొప్పదేవ అలాగే ప్రభా అపస్తుల కార్యంలో ప్రభా మీరు కలిగి ఉన్న అంత అన్నారు ప్రభా తండ్రి ఏసయ్య అవును ప్రభా మేము కలిగి ఉన్నది ప్రభా తండ్రి నీ యొక్క ప్రేమ నీ జాలి దయ కనిక్రమ కృప ఇవి మేము కలిగి ఉన్నాం కాబట్టి ప్రభ ఈ దినము సజీవ లెక్కలో ఉన్నాం ప్రభా నాయన ఇవి మాలో లేకపోతే ప్రభా ఎంతో మంది ప్రియులు ప్రభా తండ్రి నాయన మరణిస్తున్నారు కానీ మమ్మల్ని మీరు సజీవ లెక్కలో ఉంచినారు ప్రభా కేవలం మీ ప్రేమ జాలి దయ కనిక్రము మీ కృప మాకు చూపించినారు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినారు ప్రభా తండ్రి అలాగే ప్రభా తండ్రి అలాగే ఇతరుల ప్రభా ఎవరైతే ప్రభా ఈ వైరస్ బారిన పడి ఇన్ఫెక్ట్ అయిపోయారా ప్రభా వాళ్ళందరికీ ప్రభా మీ ప్రేమ జాలి దయ కనికరమ కృప చూపించండి ప్రభాతండ్రి నాయన ప్రభా వాళ్ళని కనికరించండి ప్రభా ఎందుకంటే ప్రభా ఈ లోకంలో ఏది ప్రభా నాయన ఈ ఉగ్రత నుంచి మమ్మల్ని కాపాడలేవు ప్రభాతండ్రి మేము ఎంత ఆస్తిపరులమైనా కావచ్చు మాకు ఎంత పరు ఆస్తులు ఉండొచ్చు ఎంత హోదా అయినా ప్రభాతండ్రి నాయన మా బంధువులు కానీ మిత్రులు కానీ మా చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు ప్రభాతండ్రి ఈ ఉగ్రత నుంచి కాపాడలేరు ప్రభా ఎందుకంటే నైనా ఉగ్రతను కాపాడి మమ్మల్ని ప్రొటెక్ట్ చేసే దేవుడు మీరు ప్రభాతండ్రి కాబట్టి ప్రభా రెక్కల నీడలోనే ప్రభా నైనా మాకు ఆశ్రయం ఉంది ప్రభా తండ్రి అక్కడే ప్రభా మాకు రక్షణ ఉంది ప్రభా కాని ప్రభా తండ్రి ఈ రోజు ఎంతో మంది ప్రభాత తండ్రి నైనా వైద్యులని ప్రభాగ హాస్పిటల్ని ప్రభావేలా తండ్రి ఈ లోకంలో ఉన్న వ్యాక్సిన్లని వాటి అన్నిటిని వెంబడిస్తున్నారు అవన్నీ మనల్ని ప్రొటెక్ట్ చేస్తారని వాటి మీద ఆసక్తి చూపించి వాటి మీద వెంబడిస్తున్నారు కానీ నా ప్రభా నిజమైన రక్షణ ప్రభా నైనా నీ రెక్కల నీడలోనే ఉంది ప్రభాతండ్రి ప్రతి బిడ్డ ప్రభాతండ్రి నీ రెక్కల నీడలోకి రావాలా ప్రభాతండ్రి కోడి తన బిడ్డలో రెక్కల నీడలో ప్రభా నా తండ్రి ఎన్నో అపాయాల నుంచి ప్రభా ఎంతో ప్రొటెక్ట్ చేసుకొని తన బిడ్డల్ని కాపాడుకుంటుంది ప్రభా మేము నీ బిడ్డలం ప్రభాతం అండి మీరు మాకు తండ్రిగా ఉన్నారు ండి కాబట్టి ప్రతి ఒక్కరిని రెక్కల నీడలోకి రావాలా ప్రభాతం అండి ప్రతి ఒక్కరిని మీరు కనికరించండి ప్రభా మీ కృప చూపించండి ప్రభాతండ్రి మీ దయ జాలి చూపించండి ప్రభా నా ప్రభా మీరు ఆ కలవరి శిలువులో పొందిన గాయముల ద్వారా ప్రభా నాయన తండ్రి వాళ్ళని స్వస్థపరచండి ప్రభాతండ్రి నాయనా ప్రభా గొప్ప దేవ భయంకరమైన శ్రమల దినాల్లో మేము ఉంటున్నాం ప్రభాతండ్రి నాయన ఎటు చూసినా మృత్యు గోస్తే ఎటు చూసినా మరణకాండ ప్రభా ఎటు చూసినా వేదన రోదన ప్రభాతండ్రి నాయనా ప్రభాతండ్రి ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభా నాయన గొప్ప జన ఎంతో మంది ప్రభా నాయన మాకు ఎంతో దుఃఖంతో ఉంది ప్రభా ప్రతి ఒక్కరిని మీరు కనికరించండి ప్రభాతండ్రి నైనా ఈ ఉగ్రత నుంచి ప్రభా వాళ్ళని మీరు కాచి కాపాడి ప్రభ నైనా మీరు ప్రొటెక్ట్ చేయండి ప్రభ ఆక్సిజన్స్ లేక బెడ్స్ లేక ప్రభా తండ్రి ఎంతోమంది ప్రభా తండ్రి నైనా తండ్రి కొన్ని హాస్పిటల్లో అయితే ప్రభా బెడ్స్ లేక కిందనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ప్రభా కుర్చీల్లో కూర్చొని కూడా ట్రీట్మెంట్ తీస్తున్నారు ప్రభా తండ్రి కొంతమంది అయితే హాస్పిటల్కి వెళ్ళలేని స్థితిలో ఇంటి దగ్గరే మరణిస్తున్నారు ప్రభా ఆఖరికి ఆ కుటుంబ సభ్యులు వాళ్ళు భార్య కానీ బిడ్డలు కానీ వాళ్ళ బంధువులు కూడా దగ్గరికి వెళ్ళలేదు ప్రభా అలాంటి స్థితులు అలాంటి రోజులు మేము చూస్తున్నాం ప్రభా ఈ లోకంలో ఎప్పుడు జరగని పరిస్థితులు ఈ రోజు ప్రభా మా నేత్రాలు మేము చూస్తున్నాం ప్రభా తండ్రి మీరు కనికరించండి ప్రభా తండ్రి మీరు కృప చూపించండి ప్రభా నయన తండ్రి నా ప్రభా మీరే అందరికీ స్వస్థత దయచేయండి ప్రభాతండి ఎందుకంటే మీరు విడవను ఎడబాయనని మీరు అన్నారు ప్రభాతండ్రి కాబట్టి ప్రభా మీ బిడ్డలను మీరు ఎప్పుడు విడవరు ప్రభా ప్రొటెక్ట్ చేయండి ప్రభాతండి ఏదైనా ప్రభానైనా మీకు మేము వ్యతిరేకంగా ఏదైనా అపరాధం చేస్తుంటే పాపం చేస్తుంటే నా ప్రభావ మమ్మల్ని మన్నించి క్షమించి మాకు ఇంకో అవకాశం ఇవ్వండి ప్రభాతండి అయినా మీ సత్యంలోకి ప్రతి ఒక్కరు రావాలా ప్రభాతండి అలాగే ప్రభా ఇక మీ మిల్కీ సేత క్రమంలో ప్రతి ఒక్కరు రావాలా ప్రభా ఆయన ఇంతవరకు లేవి క్రమంలోనే ఉన్నాం ప్రభా ఆయన ఆ యొక్క విధానాలని అనుసరించాం ప్రభ నీ ఆజ్ఞని అతిక్రమించాం కాబట్టే ప్రభా ఈ రోజు నీ ఉగ్రత మా మీద ఉంది ప్రభాతండ్రి ఆయన ప్రతి ఒక్కరిని ప్రభాయన మీ క్రమంలోకి మిల్కీ సేత క్రమంలోకి నడిపించండి ప్రతి ఒక్కరు ప్రభకు యాజకుల్లాగా తయారవ్వాలా ప్రభాతండి ప్రతి ఒక్కరు ప్రభ రాజుగా ఉండాలా వాళ్ళ పాలన చేయాలా ప్రతి ఒక్కరిని ప్రభ రక్షించాలా కాపాడాలా ప్రభాతండి ఆయన వాళ్ళకు వాక్యం చెప్పాలా ప్రభా సహాయం చేయాలా బాద్ కాకాలన్నీ మేము తీర్చాల ప్రభాతం అండి నా ప్రభాతండి ప్రతి ఒక్కరిని మేము యాజకులుగా మీరు మమ్మల్ని చేసినారు ప్రభా నీకెంతో వందనాలు నీకెంతో స్థుతులు స్తోత్రములు ప్రభాతండి విజయబాబు కుటుంబం గురించి ప్రభాతండి నీ సన్నిధిలో నీ కృపలో ప్రభాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ప్రభాతండి మీరు కనికరించండి ప్రభాతండి ఆ కుటుంబాన్ని స్వస్థపరచండి ధైర్యపరచండి ఓదార్చండి ప్రభాతండి నా ప్రభావ ఆ వైరస్కి ఇన్ఫెక్ట్ అయ్యారు ప్రభాతం అండి మీరే ప్రభావం అయినా వాళ్ళకి తోడుండండి ప్రభాతండి నాయన అలాగే విజయబాబు కుటుంబం అలాగే వెంకన్న బాబు కూడా ప్రభావం అయినా మీ కృపలో నాయన ప్రభా జ్ఞాపకం చేస్తున్నాం ప్రభాతం అండి నాయన కనికరించండి ప్రభాతం మీ కృప చూపించండి వాళ్ళని మీరు సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభా నాయన నా వాళ్ళు విశ్వాసంలో ఏ కుటుంబం సన్నడానికి సన్నగిలడానికి వీల్లేదు ప్రభా ఎందుకంటే ప్రభా తండ్రి నాయన మీరు మాకు తోడున్నారు ప్రభాతం మీరు మాకు వాగ్దానం చేస్తున్నారు ప్రభా మమ్మల్ని విడవని ఎడబాయనని ప్రభాతం రీ కాబట్టి ఆ వాగ్దాన్ని మేము స్వతంత్రించుకొని మా హృదయాల్లో స్వీకరించి ప్రభా నాయన ఆ వాగ్దానాన్ని మేము నమ్ముకోవాలా ప్రభాతండి మీరు అలాగే ప్రభాతండ్రి కళ్యాణి సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాను ప్రభాతం నాయన అమ్మను మీ కృపలో జ్ఞాపం చేస్తున్నాను ప్రభా నైనా మీరు ముట్టండి తాకండి సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభా అలాగే వాళ్ళ బాబు హస్బెండ్ ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యులు రిలేటివ్స్ ఎవరు ప్రభా ఈ వైరస్ ఇన్ఫెక్ట్ అవ్వకుండా ప్రభా మీరే కాచీ కాపాడని ప్రభా అలాగే ప్రవీణ్ బ్రదర్ గురించి కూడా ప్రభానైనా మీ కృపలో జ్ఞాపకం చేస్తున్నాను ప్రభా ఆ బ్రదర్ని మీరు ముట్టండి తాకండి ప్రభ సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభా ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువుల్ని మీరే ధైర్యపరచండి ప్రభాని ఆయన వాళ్ళని కూడా ప్రభా ఈ వైరస్ బారిన పడకుండా మీరే కాచి కాపాడి మీ కృపలో భద్రపరుచుకోండి అలాగే రమేష్ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాను ప్రభాతండి ఆ బ్రదర్ని కూడా మీ కృపలో జ్ఞాపం చేస్తున్నాను ప్రభాతం అండి మీరే కనికరించండి ప్రభా నాయన మీ కృపలో భద్రపరచండి ఆ కలవరి శిలువులో ప్రభా మీరు పొందిన గాయం ద్వారా సంపూర్ణ స్వస్థ దయచేయండి ప్రభా అలాగే సుబ్బరాజుని ముట్టండి తాకండి ప్రభా నాయన ఏదైతే హార్ట్ ప్రభాయన లంగ్స్లో వాటర్ ఉందో తీసివేయండి ప్రభా స్వస్థపరచండి ఆ యాసము జలుబు తీసివేయండి ప్రభా గొప్ప దేవా వందనాలు వేస్తాయా నాయన తండ్రి నీకు స్థుతులు ప్రభాతండి స్వస్థపరచండి ప్రభా అలాగే ప్రభాతండి రుతు సిస్టర్ గురించి ప్రభా నాయన విజ్ఞాపన చేస్తున్నాను ప్రభాతం అండి మీ కృపలో జ్ఞాపకం చేస్తున్నాను ప్రభాతం అండి ఆమెను మీరు కనికరించండి ప్రభాతం అండి ఆ లంగ్స్ ను మీరు ముట్టండి ఆ శరీరం ఉన్న ఇన్ఫెక్షన్ తీసివేయండి ప్రభాతం అండి మీరే సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభా అలా ఆమెకి గర్భఫలం ఇచ్చు యహోవ బహుమానం తండ్రి నాయన చిన్న పాపను కూడా మీరు ముట్టి తాగండి ప్రభా స్వస్థపరచండి ప్రభా తండ్రి నాయన హార్ట్ని కూడా మీరు ముట్టి తాకి స్వస్థపరచండి ప్రభా వాళ్ళ భర్తను కూడా మీరు ముట్టి తాకి స్వస్థపరచండి ప్రభా తండ్రి నా ప్రభా నాయన కేబీపీఎం గ్రూప్లో గురించి అందరు కుటుంబ సభ్యులందరి గురించి ప్రార్థిస్తున్నాను ప్రభా బంధువుల గురించి ప్రభా వాళ్ళకు సంబంధించిన వాళ్ళందరి గురించి మీ కృపలో జ్ఞాపకం చేస్తున్నాను ప్రభా నాయనా ప్రతి ఒక్కరు ప్రభావం ఈ వైరస్ బాడని పడకుండా మీరే కాచీ కాపాడండి ప్రభా ప్రతి ఒక్కరిని మీరు ఎక్కల కింద భద్రపరచుకోండి ప్రభా తండ్రి మీరే తోడై నడిపించండి ప్రభా ఈ ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్లో ప్రభావ ఎవరైనా అయితే పార్టిసిపేట్ చేశారో నాయన తండ్రి ప్రభా వాళ్ళందరినీ ప్రభా మీరు ప్రొటెక్ట్ చేయండి ప్రభా తండ్రి వాళ్ళందరినీ మీరు కాచి కాపాడండి ప్రభా ఈ వాక్యం వినబోతున్న వాళ్ళ హృదయంలో కూడా ప్రభా నాయన విశ్వాసమును దయచేయండి ప్రభా నాయన వాళ్ళని బలనపరచండి ప్రభాతండ్రి వాళ్ళొక ప్రభా నైనా నిరాశ్రయంలో ఉంటే ప్రభా నైనా నీ వాక్యం ఎంతగానో ఓదారుస్తుంది ప్రభా నీ వాక్యం ఎంతగానో ఆదరిస్తుంది ప్రభాతండ్రి ఎలాంటి సమస్యలనైనా ప్రభా నా ప్రభా జయించగలమనే భరోసా ప్రభా నీ వాక్యం ఇస్తుంది అంత శక్తి ఉంది ప్రభా నీ వాక్యంలో ఆ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు ప్రభ అంతే శక్తిమంతులుగా తయారవ్వాలా ప్రభాతండ్రి ఆ వాక్యాన్ని విడవడానికి వీల్లేదు ప్రభా నైనా ఎందుకంటే నా ప్రభాతండ్రి మేము రొట్టె వలన కాదు ప్రభా నీ మాట వలనే మేము బ్రతుకుతాం ప్రభాతండ్రి కాబట్టి నాయన ప్రతి ఒక్కరు ప్రభా వాక్యాన్ని ప్రభాని ఆయన వాళ్ళు స్వీకరించాలా వాక్యాన్ని పాటించి ప్రకటించాలా ప్రభా తండ్రి గొప్పదేవ అలాగే ప్రభా తండ్రి నాయనా చంద్రశేఖర్ బ్రదర్ గురించి కూడా మీ సన్నిధిలో మీ కృపలో జ్ఞాపకం చేస్తున్నాను ప్రభా తండ్రి ప్రభా నాయనా తండ్రి లోక సంబంధమైన సేవ చేస్తున్నాడు ప్రభా అలాగే ప్రభా తండ్రి ఎంతో మంది ప్రభా ఈ వైరస్ కి ఇన్ఫెక్ట్ అయినా ప్రభా ఓపికగా ఓర్పుగా ప్రభా సహనంతో వాళ్ళకి ప్రభా చెప్తున్నాడు ఆ శరీరం ఎంత అలసిపోయినా మీరు అలసిపోయినారు ప్రభా మీ శక్తి బలం దయచేయండి ప్రభా తండ్రి ఎక్కడ ప్రభా శరీర సంబంధమైన బలహీనత రావడానికి వీలేదు ప్రభా ఇంకా ఎంతో మందికి ప్రభా తండ్రి రక్షణలోకి నడపాలా ప్రభా ఇంకా ఎన్నో మరుగైన విషయాలు మాకు చెప్పాలా ప్రభా మమ్మల్ని సత్యంలోకి నడిపి ఆ కుటుంబ సభ్యులందరినీ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ బంధువుల్ని వాళ్ళందరినీ మీరే కాచే కాపాడి మీ కృపలో భద్రపరుచుకోండి ప్రభాతండి అలాగే ప్రభాతండి మా శత్రువులను మేము ప్రేమించాలా ప్రభాతం అండి నాయనా ఇతరుల పట్ల మేము కణికరం చూపించాలా ప్రభాతం అండి వాళ్ళకు సహాయం చేయాలని వాక్యం చెప్పాలా ప్రభా నిన్ను నీ పొరుగు మీరు ప్రేమించమన్నారు ప్రభాతండి ఆజ్ఞను మేము పాటించాలా ప్రభాతండి స్పిరిచువల్ గా పాటించాలా ప్రభాతండి శారీరకంగా వాళ్ళకు సహాయం చేయాలా ఆత్మీయంగా వాళ్ళను వాక్యంలో బలపరచాలా అనేకులని ప్రభాన అయినా నా తండ్రి నీ నామంలో మేము బాప్తి ఇచ్చి శిష్యులుగా చేయాలా ప్రభా తండ్రి అట్టి కృపను మాకు దయచేయండి ప్రభా తండ్రి నా ప్రభా మీరు లెక్క అడిగితే మేము ఎంతమందిని చేస్తామంటే ప్రభా నాయన మేము ఆ స్థితిలో మేము చెప్పలేని స్థితిలో ఉండడానికి వీల్లేదు ప్రభా కాబట్టి మేము కూడా అనేక మందిని ప్రభాన అయినా శిష్యులుగా చేయాలా అట్టి విధంగా మేము ప్రభాని యొక్క ఆత్మీయంగా మేము బలపడి ముందుకు వెళ్ళాలా ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభాని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం దయచే ప్రభాన ఆయన ప్రతి ఒక్కరిని ప్రభాని యొక్క ముద్రలో ముద్రించుకోండి ప్రభా తండ్రి ప్రతి ఒక్కరు ప్రభ మీరే నడిపించండి ప్రభ మీరు అక్కడ అతి సమీపంగా ఉంది ప్రభా తండ్రి దొంగ వలే మీరు వస్తానన్నారు కాబట్టి తండ్రి మీరు అక్కడికి మేము కనిపెట్టుకుని సిద్ధపాటుగా ఉండి ప్రభా అనేకుల్ని ప్రభా సిద్ధపాటుగా చేయాలా ప్రభా కాబట్టి అట్టి కృపలో మమ్మల్ని నడిపించండి అట్టి విధానంలో మమ్మల్ని నడిపించి నైనా మీరు వాక్యంధారమాలతో ఈ మధ్యాహ్న కాల మాట్లాడినందుకు నైనా మీకు లెక్కించలేని వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రంలో అర్పించుకుంటూ నదరేడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ృప కనికరం గల దేవ రాజుల రాజా ప్రభుల ప్రభా దేవాది దేవ ఏసుకెంతో లెక్కలేనని వందనారు ప్రభా ఏసు క్రీస్తు నామట్టి వాక్యం చేత మీరు మతం మాట్లాడినారు ప్రభా దేవ వాక్యం ప్రతి ఒక్కరు హృదయంలో నీరు కట్టి ఫలింపు మీరు దయచేయండి ప్రభా ఇసే సర్వాధికారి జీవం గల జీవాధిపతి ఆకాశాన్ని భూమిని సృజించిన గొప్ప దేవుడో ప్రభా మా దేవుడో వేసయ్యా మీకు వందనాలు ప్రభా మా తల్లివి మా తండ్రివి మీరే వేసే ప్రభా పరిశుద్ధుడ మహోన్నతుడు మీకెంతో లెక్క లేనని వందనాలు ప్రభా వేసయ్యా వైరస్ బారపడిన ప్రతి ఒక్క బిడ్డని మీరు స్వస్థపరచండి ప్రభా స్వస్థపడిన ప్రతి ఒక్క బిడ్డ రక్షణ పొందాలా ప్రభా మీరు ఆత్మకార్యం జరిగించండి ప్రభా ఈ అంత్య దినాలలో ప్రభా వాళ్ళందరూ కూడా మీరు అక్కడ త్వరలో ఉందని తెలుసుకొని దేవా రక్షణ మార్గంలోకి రావాలా ప్రభా ఉంగని మోకాలు వంగల ప్రభా ఏసయ్య మీకు వందనాలు ప్రభా మీరు ఆత్మకార్యం జరిగించండి మీ కృప కనికరం చేత ప్రతి ఒక్కరిని ప్రభా కాపాడండి ఆయన మీకెంతో లెక్కలేని వందనాలు ప్రభా పరిశుద్ధ మీకే స్థుతులు స్తోత్రాలు ప్రభా ఏసయ్య కాంటని ప్రభా మీరు తగ్గించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా అయ్యా మీ కృపలో మీ కనికరంలో వేసు ప్రభా వాళ్ళకి విడుదల మీరు కల్పించండి ప్రభా ఏసైమున్నత దేవ కృపామయ ఏసే అసర్వశక్తి సంపన్నుడం మీకు ఎంతో వేలాది వందనాలు ప్రభా దేవ మొహంలో ప్రొటెక్ట్ చేస్తున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభా దేవం మీకు ఎంతో లెక్కలేనని వందనాలు ప్రభావ మీ లో మేము ఉండాలా ప్రభా మా కొండ మా కోట మీరేసు ప్రభా ఓ పరిశుద్ధరం మీకు ఎంతో వేలాది వందనాలు ప్రభా మా ప్రియుల పట్ల మేము ప్రార్థన్యస్తున్నాం మా సహోదరుల పట్ల మా బంధువుల పట్ల మేము ప్రాధాన్యస్తున్నాం ప్రభా ఎవరికైతే సోకిందో ప్రభా వాళ్ళందరినీ ఈ క్షణం మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా విడుదల వారికి కల్పించండి ప్రభా స్వస్థత కలుగజేయండి ప్రభా రక్షణ మార్గంలోకి నడిపించండి యేసు ప్రభా మై మోనత దేవ మా ప్రార్థన మీరు ఆలకించండి మీ కృపలో మీ కనికరంలో అంశాలన్నింటినీ నెరవేర్చండి ఏసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ మేన్ తండ్రి స్తోత్రాలనైనా మహోన్నతకు దేవ గొప్ప తండ్రి మీకు కృతజ్ఞతలనైనా ఏసై ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మీరు మమ్మల్ని కాచి కాపాడినందుకు ఎంత వదనాలు ప్రభా మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమించి ప్రభావ ఇంతవరకు మళ్ళీ సురక్షితంగా కాపాడనందుకు మీకు ఎంతో వదనాలు ప్రభావ అవును ప్రభా లుకాసువార్తల మీరు అనేక పర్యాలు మాకు జ్ఞాపకం చేసిన తండ్రి ప్రార్థన చేసిన దీని నుంచి తప్పించుకోవాలని మీరు జ్ఞాపకం చేసిన తండ్రి ఆశ్రమాలని తప్పించుకునేటకు యోగిలుగా ఉండులాగా ప్రార్థన చేయమన్నారని కాబట్టి ప్రభా మేము లాస్ట్ గత సంవత్సరం నుంచి ప్రార్థిస్తున్నాం అందుకు మీరు వాళ్ళు ఇంతవరకు కాపాడినారు తండ్రి కానీ అరీతిగా చేయని మతపరమైన జీవితంలో మనుషులందరూ దానికి బానిసలు అయిపోతున్నారు ప్రభావ కనుకరించి వారిని క్షమించమని ప్రార్థిస్తున్నాం ఎవరికి వ్యతిరేకంగా మేము మాట్లాడతలేం ప్రభావ అయినా వారి పట్ల మాకు ప్రేమ ఉంది ప్రభావ మీరు కూడా వాళ్ళు శ్రమ మీకు ఇష్టం లేదైనా కానీ మీరు ముందుగానే హెచ్చరించారు ఎందుకంటే రాబోతున్న ఏం జరగబోతున్నాయో మీ బిడ్డలకి వాటిని బయలుపరిచినారైనా కానీ మీ బిడ్డల నిర్లక్ష్యంగా జీవించడం వల్ల శ్రమల పాలనారైనా ఇస్రాయల్ ప్రజలు అదీతిగానే చేస్తున్నారు ప్రభావ క్రైస్తలు కూడా ఆ రీతిగానే చేస్తున్నారని మీరు చూపించినారు నైనా కానీ మేము ప్రార్థిస్తున్నాం తండ్రి వారి పక్షంగా తండ్రి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళందరి గురించి ప్రార్థిస్తున్నాం నైనా ప్రభావ ఈ విగ్రహ ఉగ్రతమ మధ్యలో మీరే పెట్టిన నుంచి మాతో కాబట్టి మేము సైతాన్ గురించి మాట్లాడతలేం సైతానికి వ్యతిరేకంగా మాట్లాడతలేం ఎందుకంటే వాడు మీ ఆజ్ఞ పొందుకొని లోకం మీదకి కాబట్టి నైనా ఈ లోకం మీదకి వచ్చే ఉపద్రం తను మా మీద రానియకుండా మీరు కాపాడుతాను వాగ్దానం చేసినారు దాన్ని బట్టి మీకు ఎంతో వందనాల ప్రభా కానీ ఎంతోమంది గొప్ప జనమలు చిక్కుబడ్డారు తండ్రి అవును ప్రభా మరణకాండ ఆరంభమైందని ఎప్పుడో మాతో మాట్లాడారు ప్రభా పోయిన సంవత్సరం మాకు బిలియన్స్ ఎలా చనిపోతారు ప్రజలనేసి మీరు ప్రార్థించకపోతే కాబట్టి నైనా మేము ఎంతో ఆసక్తితో ప్రార్థిస్తున్నాం ఓర్పుతో ప్రార్థిస్తున్నాం ఎంత కష్టం ఉన్నా ఎంత సమస్యలు ఉన్నా ప్రార్థిస్తున్నాం ప్రభా ఎందుకంటే మనుషులు చనిపోవడం మీకు ఇష్టం లేదు మీరు ఈ లోకంలోకి వచ్చిందే జీవాన్ని అనుగ్రహించడానికి అది సంపూర్ణంగా అటువంటి సంపూర్ణమైన జీవితం జీవము అనుగ్రహించడానికి మీరు వచ్చినారు కాబట్టి మేము దాని గురించి ప్రకటిస్తున్నాం ప్రతి ఒక్కరికి ఆ సంపూర్ణమైన జీవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వైరస్ బారిన హాస్పిటల్స్ లో కొట్టుమిటాడుతున్న వాళ్ళందరి గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా ఇది ఎక్కువ షుగర్ డయాబెటిక్ పేషెంట్స్ ని విజృంభించి వాళ్ళని హార్ట్ చేస్తుంది ప్రభు కాబట్టి వాళ్ళ షుగర్స్ ని నార్మలైజ్ చేయండి ప్రభావ అటువంటి హీలింగ్ గిఫ్ట్స్ మీరు మాకు ఇస్తారు మేము ప్రార్థిస్తే అవన్నీ రోగాలు మనుషుని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి సమస్త రోగముల మీద మీకు అధికారం ఇస్తాను మీరు వాగ్దానం చేసినారు తండ్రి శత్రు బలమంతటి మీద మీరు మాకు అధికారం ఇస్తానని వాగ్దానం చేసినారు ప్రభాధికారం దాన్ని బట్టి మీకు వాదనాలు ప్రభావ ఇప్పుడు మేము దాన్ని వ్యక్తపరుస్తున్నాం తండ్రి దాన్ని అమలు పరుస్తున్నాం ప్రభా ప్రతి బ్రదర్ని సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా సుబ్బరాజ్యం గురించి ప్రార్థిస్తుండగా ఆ ప్రార్థనకి మీరు జవాబిచ్చి ఉచితంగా ఆరోగ్యం అక్కడ ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చినారు దాన్ని బట్టి మీకు వన్నాాలి అతను నార్మల్ అయ్యి ఊపిరి బాగా తల్లి ఎంతో సంతోషంతో సాక్ష్యం పంచుకుంటుంది ప్రభావ ఓప్రభా మీరు అక్కడ కార్యం చేసినారు అదే రీతిగా కళ్యాణి విషయంగా ప్రార్థించినప్పుడు మీరు అక్కడ కార్యం చేసినారు ఆమె ప్రాబ్లం సాల్వ్ చేసినందుకు మీకు ఎంతో వన్నాాలి సంపూర్ణమైన స్వస్థత దయచేసి అనుమానాలు తీసుకొచ్చే దురాత్మను గద్దిస్తున్నాం వెడిపో డీమన్ స్పిరిట్స్ ఐ టార్మింట్ యూ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గెట్ అవుట్ ఆఫ్ దర్ లైఫ్స్ ఇన్ జీసస్ నేమ్ ప్రభా సంపూర్ణమైన స్వస్థత దయచేసి కుటుంబాన్ని గొప్ప సాక్షులు పెట్టుకొని ఇంకొక అవకాశం ఇవ్వండించిన వాళ్ళ కాలంలో మీ నిలబడి మీ నీటి సత్యని ప్రకటించేలాగానే వీరిని స్వస్థపరచునైనా ముఖ్యంగా తది రూత్ సిస్టర్ గురించి ప్రార్థిస్తుగా ప్రభా ఆ లంగ్స్ తన లంగ్స్ లో ఉన్న ప్రతి త్రాంబోసిస్ ని గద్దిస్తున్న మేస్కృష్ణ ఎస్ నమంన స్వస్థత పడును గాక రిసీవ్ హీలింగ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ హర్ లైఫ్ ఐ కమాండ్ యూ టు రిసీవ్ హీలింగ్ ఇన్ జీజస్ నేమ్ ప్రభా బిడలను ముట్టని చిన్న పాపను ముట్టని స్వస్థపరచండి రమేష్ ని ఇంకా అనేక తెలియని వాళ్ళు ఉన్నారు ప్రభా అందులో మరి విజయబాబు గురించి ప్రార్థించిన వారి కుటుంబంలో సమాధానం తెచ్చండి తన భార్యనే తన బిడని కాపాడండి స్వస్థపరచండి ప్రవీణ్ గురించి ప్రార్థించినాం ప్రవీణ్కి కూడా మంచిగా అయిందనేసింది ఈ తెల్లారి సాక్ష్యం ఇచ్చండి ప్రభా మీరు మా ప్రార్థనలు వింటున్నారు హాలెల్లు నిన్న దినం ఎంతగానో నిరుత్సాహంతో దుఃఖంతో ఉన్నాడు ప్రభ కానీ ఉదయం ఎంతో సంతోషంతో తెల్లవారే ఫోన్ చేసి ప్రార్ చెప్తున్నాడు ప్రభావ మూడు రోజుల నుంచి నిద్ర రాని రోజు నిన్న రాతే చాలా మంచి నిద్ర పోయింది అనే మీరు మా ప్రార్థనలు వింటడం నుంచి మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది దేవుడవని మేము కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం తది ప్రార్థనలు వినే దేవుడవు మీరు హాలెల్లియ్యా థ్యాంక్ యూ ఐ గివ్ యూ ఆల్ ద గ్లోరీ టు లాడ్ వి మ్యాగ్నిఫై అయ్యో నేమ్ వి గ్లోరిఫై నేమ్ వి సాంక్టిఫై అయ్యో నేమ్ తండ్రి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం నైనా ఇక మిమ్మల్ని విపిఎం ఉన్న బ్రదర్స్ సిస్టర్స్ అందరినీ ముట్టండి వారి యాక్చుట్టు అగ్ని కంచవేండి ఈ వైరస్ మిమ్మల్ని ముట్టదా మీరు మాకు వాగ్దానం చేసిండ్రు ఆ వాగ్దానాన్ని మేము స్వీకరించినాం అది విడిచిపెట్టం అనుమానించాం ఏ సుక్రీస్తున్నామం నా హాలియా ఈ దినమంతా మీ సాయం చేత సురక్షిత నడిపించి ప్రతి విజయం అనుగ్రహించమని ఏ సుక్రీస్తున్నాన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ప్రభా గొప్ప రాజా గొప్ప ప్రభా కొ ఇంత మంచి సమయం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు రాజా ఎస్ఐ మరి నేను గత వారంతో మన రెక్కల కింద కాపాడందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా మరి పది రోజులు లాక్డౌన్ లో ఉన్న ప్రభా ఇంత మంచి అవకాశం మాకు నీకు వందనాలి తండ్రి ఎస్ఐయా నీకు వందనాలు ప్రభా ఈ మంచి అవకాశం తండ్రి ప్రభా మేము బలపడానికి నేను ప్రభా ప్రతిరోజు దినదినహారం ఉన్న ప్రభా దొరికి నేను ఎస నీ మార్గంలో నడవడానికి సాయం దేశించినందుకు కొందనాలి తండ్రి ప్రభా ఏసయ్యా మాకు మా ప్రార్థన జవాబిస్తున్నందుకు నీకు వందనాలి తండ్రి ఏసయ్య నీకు ఎంతో అంటే ఎంతో కృతజ్ఞతలు సూచనం తండ్రి ప్రభా ఎంతో మంది బాగుపడే ప్రభావ వాళ్ళందరూ నేను నీ యొక్క సాక్షులుగా ఉండాను ప్రభా అది మర్చిపోకుండా నీ మేలు నేనేసే ప్రభా అనేకులకు నీ సువార్త ప్రకటించమని కోరుకుంటున్నాం తండ్రి నేను వేసే మరి ఏసయ్యా నీకు వందనాలి తండ్రి ప్రభా రాబోయే దినాల్లో చాలా కఠినంగా ఉండే తండ్రి దానికి మేము సిద్ధపడుతున్నాం తండ్రి ప్రభా నేనేసా మాకు సాయం దచ్చేయండి ప్రభా నీ కృప దామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా కేబీపీఎం గ్రూప్ ఉన్న ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ కోసం ప్రార్థన తండ్రి ప్రభా వైరస్ బాధలో ప్రతి ఒక్క బిడ్డకు నేనేసా ఏసు స్వస్థత రావాలి తండ్రి ప్రభా ప్లీజ్ హీల్ దెమ్ అండ్ టచ్ దెమ్ నాట్ నేనేసాం మీరు సాయం దచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నేస్ అయ్యా అదేవిధంగా ప్రభా మరి ఎంతో మంది సాక్షులుగా ఉండేటట్టు సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా త్వరగా ఈ వైరస్ నుంచి ప్రభా వాళ్ళు కోలుకోవాలి తండ్రి ప్రభా నీ యొక్క సాక్షులు ఉండేటట్టు సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా ప్రభా ప్రతి ఒక్కరు యొక్క సమయం ని వృధా చేయకుండా ప్రభ ప్రతి ఒక్కరు రోజు ప్రార్థన సమయంలో గర్పడానికి సాయం సాయం తెచ్చేసినందుకు నీకు వంద ప్రభా మరి నేనేసే ప్రభా ఈ లాక్డౌన్ మే ట్వంటీ వరకు నేను వేసా ప్రభ మీరు సాయం తెచ్చేయండి ప్రభా ప్రతి ఒక్కరూ నేనే ప్రార్థన నేనే సభ మీ సన్నిధిలో గడిపిన ప్రభా ఏదో ఒకటి నేర్చుకుని ప్రభా దినోదినం మరి ముందుకు వెళ్ళి స్టెప్ బై స్టెప్ ఎదుగుట సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా ఎల్కేబీపీఎం కుటుంబం కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా మా బ్రదర్ అందరినీ దీవించి ఆశీర్దించినందుకు నీకు అందినాను తండ్రి ప్రభా బ్రదర్ సిస్టర్స్ కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా వాళ్ళ కుటుంబంలో శాంతం సంబంధం తెచ్చాను ప్రభా శోధన కళలు ఉంటే కొట్టి వేసామని వేసు క్రీస్తు నామంలో అడుగుతున్నాం తండ్రి ప్రభా నేనే ఇంత మంచి అవకాశం నేనేసే ప్రభా నేనే ప్రభా ప్రభా ఈ తెగులైన తర్వాత ప్రభా ప్రభా మరి నీ సువార్థ ప్రకటించడానికి వెళ్తుండగా ప్రభా నీ ప్రేమ కృప దామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మారు మారు గ్రామంలో ఇంకా నీ సువార్థ అందలేదండి నీ పేరు తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్నారు తండ్రి ప్రభా వాళ్ళందరికీ నీ సువార్థ అందబడలేదండి ప్రభా మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు నీకు కొందండి ప్రభా మ ఏర్పరచుకున్నందుకు నీకు కొందలుతాను ప్రభా తండ్రి మేము ఏర్పరచుకోలేదండి ప్రభా మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు తండ్రి నేను ఎభ దాన్ని బట్టి నీకు ఎంతో వందనలు తండ్రి ప్రభా ఎంతో కృతజ్ఞతలుతండి ప్రభా నేనేసే ప్రభా మమ్మల్ని ఏర్పరచుకుందుకు నేనేసే స్పెషల్ గా పెట్టినందుకు నీకు వందలుతండి ప్రభా మరి నీ సువార్థ రాబోతున్న పక్క ప్రతి ఒక్కరికి నీ నామం తెలియలేదండి ప్రభా వాళ్ళని ప్రభా మరి ప్రతి ఒక్కరు తప్పించబడాలని నర్గం నుంచి నేనేసే ప్రభా మరి నీ కూడా ఇష్టం లేదండి ప్రతి ఒక్కరు కాపాడబడాలని కోరుకుంటున్నావు తండ్రి ప్రభా అందుకే తండ్రి మాకు పవర్స్ ఇస్తానంటున్నావు తండ్రి ప్రభా ఇద్దరిద్దరుగా వెళ్ళి నేనేస్తే నీకో వాక్యం సెలవిస్తుంది తండ్రి ప్రభా అనేకులకు నా శిష్యులుగా చేయమని చెప్తున్నారు తండ్రి ప్రభా నీకు ఎంతో మంది తండ్రి ప్రభా నే సుక్రీస్తు నామం తండ్రి ప్రభా మీ యొక్క మీ యొక్క వరాలను మాకు దయచాను ప్రభా నేనేస్తా ప్రభా ఫీస్ సహాయం దచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి ముఖ్యంగా నేనేస్తే వైరస్ బాధన పడి నేనేస్తే అనారోగ్యంగా ఉంటున్నారు తండ్రి ప్రభా మరి ఆక్సిజన్ కోసం వెంటిలేటర్స్ కోసం బెడ్స్ కోసం బాధపడుతున్నారా వాళ్ళ కుటుంబాలకు ఏ సుక్రిస్తున్నాము ఇప్పుడే వాళ్ళకి స్వస్థత కలుగుని కాక నేనేసే అదేవిధంగా ప్రభా వాళ్ళకి అన్ని దొరకాలి ప్రభా నేనేప్పుడు కష్టపడుతున్నారు తండ్రి ప్రభా డబ్బులు ఎందు వేస్ట్ చేసుకుంటున్నారు తండ్రి ప్రభా ఆస్తులు అమ్ముకొని నేనేసే ప్రభా హాస్పిటల్లో కడుతున్నప్పుడు కానీ నేనేసే వాళ్ళు ఏం చేయట్లే ప్రభావం మామూలు జ్వరం తగ్గు వచ్చినా కాబట్టి కోవిడ్ వచ్చిందని చెప్తున్నారు ప్రభావ డబ్బుల కోసం అలాంటి వారిని క్షమించకుంటారు మేము ఘోర పాపుల్లో ఉన్నాం తండ్రి ప్రభా పాప యూబ్లో పడి తండ్రి ప్రభా మమ్మల్ని క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఆ యూబ్ నుంచి మమ్మల్ని లేపమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మా రాజకీయ నాయకుల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా వాళ్ళకి సాయం తెచ్చని మంచి జ్ఞానం తెచ్చని ప్రభా ఈ ఫేజ్ ని ఎలాగ ఎదుర్కో ఎలా ఎదుర్కోవాలో నేను సాయం చేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అనేక దేశాలు మాకు సాయం చేస్తున్నాం తండ్రి ప్రభా దాన్ని బట్టి కృతజ్ఞతలు సూతులు తండ్రి ప్రభా ప్రతి ఒక్క కంట్రీ క్షేమంగా సాయం చేసామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నేనే ప్రభా మరి ప్రార్థన మీకు చే అప్పగిస్తాం నేను అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆ మన ప్రభు క్రీస్తు కృపా సమాధానం నడిపింటూ మనందరికీ సదాకాలం తోడైండు కాక ఆమెన్